ప్రైజ్ లోడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈరోజు స్కై ప్రార్థనలో జాయిన్ అయినా మీ అందరికీ నా వందనలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థన యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము మన మధ్యలో ఉన్న నతనలి బ్రదర్ స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు తర్వాత పరశుద్ర బ్రదర్ పాట పాడతారు ప్రార్థించుకుందాం స్తోత్రం నాయన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి పరిశుద్ధ గణమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన తండ్రి రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు అర్పిస్తుంటున్నాం స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన ప్రభు నా తండ్రి ఈ రోజునైనా మరి వాక్యం ధర మీరు మాట్లాడండి పాటల ధర మేము ఒప్పందండి మా హృదయాలను మేము సరి మీ సాక్షులుగా ఉండటం సహాయం అనుగ్రహించండి ప్రభా మీ వాకులు నా తండ్రి బయలుపరుచుండగా ప్రభా వాకులను మా హృదయాల్లో భద్రపరుచుకున్నట్టు మీరే కృప చూపించి మీ ఆత్మధరం నడిపించమని యేసుక్రీస్తున్నామన్న ప్రార్థించి వెడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ పాటు యపాడకుముని యుద్ధమూ యో వాదే నిశ్చాయము గజయము నిదే భయా పడకుము భయపాడుము గార్జించు సింహము వలశత్రు నీ పై నిబడాజూ చూచుండే గర్జించు సింహము వల శత్రు నీ పైని బడా చూచూచుండే నది వల్లిని పై పారవచ్చును పారావచ్చును యుద్ధము ఏ బయపడకు భయపడకు యుద్ధము ఎోవదే భయపడకు భయపాడకు నీవు యుద్ధమూ యహోవాదే నీశ్చాయము గజయము నీదే భయపడకుము భయపాడకుము నీవు పాలుతే నిలు ప్రవహించేడు కాను మీ ఎదుట పాలు తేనెలు ప్రవహించేడు కాను మీ ఎదుట శత్రు నిన్ను జం పాత్రు నిన్ను జం పాము ఏ వదే భయ పడకు యుద్ధము ఏ వదే భయ పడకు మునివు యుద్ధము ఎహోదే నిష్టాయము గజయము మీ దే భయా పడకుము నీకు విరోధముగా రూపించు ఏ ఆయుధము వర్దిల్లాదు నీకు విరోధముగా రూపించు ఏ ఆయుధము వర్దిల్లాదు ప్రతి నాలుక తీర్పుకులోనగును ప్రతి నాలుక తీర్పు కు నగును యుదము ఎహో భయపడకు యుద్ధము ఎహోదే భయపడకు భయపాడకు ముని యుదము ఎహో వాదే నిశ్చాయము నీదే భయపడకుము భయపాడకుము నీవు ఇహ పరమునందు మన ప్రభునకు సర్వాధికారము నియబడెను ఇహ పరమునందు మన ప్రభునకు సర్వాధికారము బడెను ఆయన సన్నిధిని తోండును ఆయన సన్నిధిని తోండును యుద్ధము ఎహోవదే భయపడకు యుద్ధము యహోవదే భయపడకు భయపాడకు మునీ యుద్ధము యహోవాదే నిశ్చాయము గజయము నీదే భయపడకుము భయపాడకుము నీవు నీవు పోరాడేడు పనిలేదు నమ్మకము శ్వాసముతో నీవు పోరాడేడు పని లేదు నమ్మకముంచి విశ్వాసముతో రాక్ష నాను తిలకించుము రాక్ష నాను తిలకించుము జయము ప్రభు దే భయపడకు జయము ప్రభు దే భయపడకు భయపాడకు మునీ యుద్ధము యే హో వాదే నియము గజయము నీదే భయా పడకుము భయపాడకుమునీ వెళ్ళి థ్యాంక్ యూ సిస్టర్ అందరికీ ప్రయజ్ఞ ప్రైజ్ లోడ్ బ్రదర్ మన మధ్యలో ఉన్న దీప సిస్టర్ మన వాకిం లోపు నడిపిస్తారు ప్రైజ్ లోడ్ సిస్టర్ బ్రైజ్ లాడ్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ విన్బట్ ఉందా సిస్టర్ క్లియర్గా చూస్తుంది సిస్టర్ ఓకే ఓకే అందరికీ ప్రైజ్లో ఏ సు క్రిస్తునామంలో మనం వాక్యం ధ్యానించుకోబోయే ముందు ప్రార్థన చేసుకున్నాము మనం చూసుకునే టాపిక్ ఏంటంటే శామ్స్ వన్ నాట్ ఫస్ట్ ఫస్ట్ వర్డ్స్ థర్డ్ వర్డ్స్ వరకు అనమాట శామ్స్ వన్ లో మనం చూసుకుందాము ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం అందరూ కళ్ళు మూసుకుంటే ప్రారంభించడం స్టార్ట్ చేయడం దేవుని యొక్క వాక్యము పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవ ఐశియానికి లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత కలడియ రజ పరిశుద్ర వగు సర్వశక్తి మందుల తండ్రి దేవా నీకే కృతజ్ఞతలు తండ్రి స్థుతి మహిమ గణత ప్రభావం ప్రభా యుగ యుగలకే ప్రభా మీకే చెలును గాక నీకే వందనాల తండ్రి దేవాస ప్రభ ఈ యొక్క సాయంత్రం కాలంలో కూడా ప్రభా ప్రార్థిస్తున్నగా తండ్రి నీ యొక్క ఆత్మకారం జరిగించండి నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభ నీకే వందనాలు తండ్రి అదే రీతిగా తండీ మీరు మా కొరకు ప్రభ రాణి ఉన్నది కూడా నీకే వందనాలు తండ్రి దేవాస మరి మా ప్రతి పాపము శాపము మా రోగములు మా వ్యసనాలు అన్నిటినీ కూడా ప్రభా నీ యొక్క శిల్వ మరణం పైన భరించడం తండ్రి దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవాయసు ప్రభ మా కొరకు తండ్రి పరలోక రాజ్యంలో ప్రభ స్థానం సిద్ధపరచినందుకు నీకు వందనాలు లోకంలో ప్రభా ఎక్కడ చూసినా గలిబిలి అబద్ధాలు మోసాలు రకరకాల విధములైన మనుషులు ఉండగా ప్రభా మరి వాటన్ని మధ్యలో కూడా ప్రభా మమ్మల్ని ప్రభా సేఫ్ గా కాపాడుతున్నందుకు నీకు వందన తండ్రి నీ యొక్క పరిశుద్ధతలు తండ్రి మా అందరం ముద్రించుకున్నందుకు నీకు వందనారు ప్రభా అదే రీతిగా తండ్రి మరి యొక్క సమయంలో ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానిస్తున్నగా తండ్రి మరి నీ యొక్క ఆత్మకర్యం జరిగించండి ముఖ్యంగా ప్రభా నాకున్న సొంత తలపులను అన్నిటినీ గద్దించి కొట్టివేసి తండ్రి నీ యొక్క తలపులకు చోటిచ్చి నడుచుకుంటాను ప్రభా సాయపడమని ప్రార్థ్యం తండ్రి నా ప్రవక్తను అంతట్లో కూడా ప్రభా నీ యొక్క అధికారానికి లోబడి నడుచుకుంటాను ప్రభా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మిస్ నాలోకి రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాస్ ప్రభా మరి ప్రతి వాక్యం కూడా ప్రభా మేము అమలు పరచుకోవాలి ప్రభ ఏది కూడా దాన్ని మేము ముదలేసుకోవడానికి వీలేదు ప్రభ ప్రతి వాక్యం రిసీవ్ చేసుకుంటేనే ప్రభా మా జీవితంలో అనుభవం అయితేనే ప్రభా బోధించగలుగుతాం ప్రభా అందుకే తండీ నీ నీతిని సత్యాన్ని మేము అనేకులకు ప్రకటించడానికి ప్రభావా ఈ యొక్క పరిశుద్ధాత్మకత మాకు నడిపింపు దని ప్రార్థిష్టం తండీ నీవే మాకు తోడే నడిపించమని ఏ చుక్రస్తున్నాము ప్రార్థిష్టం తండి శామ్స్ వన్ నాట్ ఫోర్ ఫస్ట్ వాచ్ చూసుకుంటే ఈ టాపిక్ ఏంటంటే ప్రైస్ ఆఫ్ ది క్రియేషన్ అనమాట ఈ యొక్క టాపిక్ నేమ్ వచ్చేసి ఎందుకంటే దేవుణ్ణి మనం స్థుతించడము ఎట్లా స్థుతించాల అని ఎట్లా గణపరచాలా ఎందుకంటే ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించడని ప్రతి ఒక్కరికి తెలుసు నమ్మిన బిడలకు అందరికీ తెలుసు దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో కానీ ఆయన కోపం వస్తే కూడా ఆయనకున్నంత ఉగ్రత వస్తే కూడా ఎవరు కూడా భరించలేరు ఆయన ఎంత గనం ప్రేమిస్తాడో అంత ఘనము శిక్షకుడు వస్తాడు ఆ శిక్షకు తగ్గినట్లుగా ప్రేమించడం అంత ప్రేమించినాక కూడా మళ్ళీ ఆయనకి వ్యతిరేకంగా తిరిగితే ఆయన వదిలేశాడు వాళ్ళ చేతుని కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు మనల్ని క్రియేట్ చేశాను కదా మనము జెనక్సిక్స్ ఫస్ట్ చాప్టర్ లో చూసుకుంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ అర్త్ అని మనకు తెలుసు ఆయన క్రియేట్ చేసింది ఎందుకు మనల్ని దేవుని యొక్క దూతల్ని కూడా క్రియేట్ చేశాడు కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇన్ ప్రైజ్ ఆఫ్ ది క్రియేటర్ అన్నప్పుడు మనల్ని క్రియేట్ చేశారు దేవుడు దేవుని యొక్క దూతల్ని హెవెన్ లో క్రియేట్ చేసినాక దేవుని యొక్క దూతలు కూడా ట్వంటీ అవర్స్ ఆయనని స్థుతిస్తా ఉంటాయి అసలు ఆయనని ఎప్పుడు చూసినా దేవుని మహిమ పరుస్తనే ఉంటాయి ఘనపరుస్తూనే ఉంటాయి ఎందుకంటే ఆయన వెలుగుని కూడా చూడలేకపోతే ఆ యొక్క దూతలు కూడా అంటే దేవుడు ఎంత లైఫ్ఫుల్ అని మనకు అర్థమవుతుంది సో ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజన్ ఇది దావీదు రాసిన కీర్తన కాబట్టి దావీదు కూడా ఆయన చిన్ననాటి నుంచి చూసుకుంటూ వస్తే మనము దావిదు కోసం మనకు తెలుసు దేవుడు ఆయనని అభిషేకించడం తర్వాత ఆయనే ఒక రాజుగా దేశాన్ని మొత్తం పరిపాలించడం ఇవన్నీ మనకు తెలిసిందే కానీ ఇక్కడ మెయిన్ రీజన్ నేను ఏం చెప్తున్నానంటే దావీదు హృదయాసారుడు అని పేరు ఎట్లా పొందుకోగలిగినాడంటే హృదయాసారుడు అని ఒక మంచి పేరు దావీదు పొందుకున్నాడు దేవుని యొక్క నోటి నుంచి దేవుని యొక్క హార్ట్ఫుల్నెస్ అంటే దేవుని యొక్క మనసు నుంచి ప్రతిదీ ఆయన దేవుని యొక్క మనసునే గెలుచుకున్నాడు దావీదు మళ్ళీ ఎన్నో తప్పులు చేసినాడు దేవుని యొక్క సన్నిధిలో వచ తప్పు పడడు అన్ని డేస్ దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ప్రే చేసిందంటే అది ఉత్తరనే కాదు కదా ఆయన రియలైజ్ అయినడు దేవుని యొక్క ప్రేమని ఆయన జ్ఞాపకం చూసుకుండు అయ్యో నేను ఎందుకు ఇలాంటి తప్పు పనిచేశాను ఒక కండ్ల ద్వారా ఒక స్త్రీ వైపు ఆ కండ్లు పోయి ఆయన పాపంలో పడిపోయి యాక్చువల్లీ యుద్ధానికి పోవాల్సింది ఆయన పాపంలో పడిపోయి తిరిగి మళ్ళీ ఆయన దేవుని యొక్క సంధికి రావడం అంటే ఒక ప్రవక్తవు చెప్పేదాకా ఆయనకు అర్థం కాదు ఒక భక్తుడు పోయి చెప్పేదాకా ఆయనకు అర్థం కాదు అంటే ఆయన చూడండి కళ్ళతో తప్పు చేసినడు ఒక స్త్రీలో పడిపోయినడు తర్వాత ఆ తనకు ప్రెగ్నెన్సీ రావడం ఇవంతా మనం చూసినప్పుడు ఈయన రాజ్యుండి ప్రజలను కాపాడాల్సింది పోయి ఏ స్త్రీతో అయితే ఆయన తప్పు చేసిన వాళ్ళ బట్టను చంపి ఇవన్నీ అనే ఒక రోజు కూర్చొని ఆలోచన చేసిన తర్వాత ఆయన హృదయం బాధపడ్డది చాలా పచ్చితప్పబడ్డడు అయ్యో నేను ఎంతో తప్పు పని చేసినాను తినప్పుడు ఆయన హృదయం సరవడానికి పేరెందుకు పొందుకున్నాడు చెప్తాను సో ఇది ఎప్పుడైతే ఆయన మైండ్ లో థాట్ వచ్చిందో నేను తప్పిదము చేసినాను నేను పాపం చేసినాను నేను రాజ్య ఉండి ప్రజలను పరిపాలించాల్సింది పోయి యుద్ధానికి పోవాల్సింది పోయి ఒక చోట్ల నేను ఉండి అనవసరంగా నా కళ్ళు అటువైపు పోయి ఆ యొక్క ఎఫెక్ట్ ద్వారా ఆయన పడిపోయినాడు అని ఇవి ఎట్లయితే ఆయన రీకలెక్ట్ ఆయన తప్పిదమ్ములన్నీ చేసుకొని ఎప్పుడైతే మళ్ళీ దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థించడం స్టార్ట్ చేశాడు దేవు నేను చాలా తప్పు చేసిన నా ప్రతి పాపం క్షమించుకోవడం ఆయన కన్నిటి ప్రార్థన అట్లా కంటిన్యూస్ గా ట్వంటీ డేస్ ఆయన ఉండి ప్రార్థించడం ఆయన చాలా డిపెంట్ అయినట్లు తెలుస్తుంది సో ఈయన కృతయం సరుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే చూడండి దావ్యది చిన్నప్పటి నుంచి ఒక గొర్రెల కాపురేగా ఉండడము ఏ గొర్రె తప్పిపోయినా దాన్ని పోయి సింహం నోట్ల నుంచి చీల్చడం అంటే ఆ గొర్రెని తినడానికి పోతే అక్కడ పోయి కాపాడడము బేర్ వస్తే ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీ కాకపోతే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే దావ్యది చూడండి ఆయన దేవుణ్ణి చిన్నప్పటి నుంచి ఆరాధిస్తనే ఉండడం పాటల ద్వారా దేవుని ఎంతో మహిమ పరుస్తున్నాడు ఆయన అట్లా ఆయనకి దేవునికి ఎక్కువ ఏమి ఇష్టం అంటే ప్రైజ్ చేయడం ఇష్టం అనమాట దేవునికి ఆయనకి ఇష్టం ఏంటంటే ఆయనని మనం బాగా ప్రేమించాల్సింది ఏంటంటే చాలా మంది దేవుని ప్రేమించాలి అంటే రకరకాల విధానంగా వెళ్తూ ఉంటారు కానీ మెయిన్ రీజన్ ఏంటంటే దేవుడు మనల్ని ఇష్టపడుతున్నట్టు మనకు తెలుసు కానీ ఆయనే వచ్చి మీ సింహాసనంలో ఆయన మన హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడా లేదా ఇది మనం చెక్ చేసుకున్నాం మన లైఫ్ స్టైల్లో ఎందుకనంటే చూడండి ఒకటి దావిదు ఎంత దేవుని స్థుతించినాడు కాబట్టే ఆయనకు హృదయం సరుడు పేరు వచ్చింది రెండోది దానియులు దాన్యులు కూడా దేవుణ్ణి ఎంతో ప్రెస్ చేసినాడు అంటే ఆయన ఉన్నన్ని రోజులో ఆయన టైం ఉన్నంత వరకు త్రీ టైమ్స్ ప్రార్థించడము అట్లా ఇరిమియా కూడా దేవుణ్ణి ఒక సన్నిధిలో ఉండి కూడా ప్రార్థించడము వీపింగ్ ప్రాకెట్ అని అంటాము అంటే చూడండి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు దేవుణ్ణి ఏ విధంగా ప్రేజ్ చేసినారో చూడండి ప్రేజ్ ద లాట్ మై సోల్ ఓ లాట్ మై గాడ్ హౌ గ్రేట్ యు ఆర్ యు ఆర్ ద క్లాత్ విత్ ద మెజెస్టీ అండ్ గ్లోరీ యూ ఆర్ ద కవర్ యువర్ సెల్ విత్ ద లైట్ యూ హ్యావ్ ద స్ప్రెడ్ అవుట్ ఆఫ్ ది హెవెన్ ద లుక్స్ లైక్ ఏ టెంట్ ఇక్కడ మెయిన్గా ఏం చెప్పబడుతుందంటే దేవుని ప్రయత్న చేసే విధానం ఎందుకంటే ఆయన మనల్ని క్రియేట్ చేసుకుని ఎందుకనంటే ఆయన స్తుతించడానికి చూడండి పాటల ద్వారా స్తుతించొచ్చు వాక్యం ద్వారానే స్థుతించవచ్చు ప్రార్థన ద్వారానే స్థుతించవచ్చు కానీ ఈ కాలంలో ఎవరైనా ప్రార్థించగలుగుతున్నారా ప్రశ్న వేసుకోవాలి కదా మనమే ఎందుకంటే బోధించే వాళ్ళే కరెక్ట్గా లేకపోయి ఉంటే లోకంలా రీచింగ్ చేసే వాళ్ళే కరెక్ట్గా లేకపోయి ఉంటుంటే దైవుని దృష్టికి అస్సలు నచ్చదు ఆ వాక్యం కూడా ఉంటుంది ఇక్కడ ఉంటదంటే ప్రావప్స్ ఉంటుంది ప్రావప్స్ నైన్టీన్త్ చాప్టర్ లో ఆ ట్వంటీ టూ వచ్చినంలో ఆయన కృప చూపుటకు నరుని పరుచుటకు ప్రియముగా చేయును అబద్ధముల కంటే దరిద్రుడే మేల్ అంటున్నాడు ఇక్కడ దేవుడు ఏమంటు అంటే అబద్ధము కంటే దరిద్రుడే మేల్ అంటున్నాడు ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నానంటే అబద్ధం అంటే లోకంలో ఎంతో మంది అబద్ధం ప్రవా ప్రకటిస్తూ ఉంటారు ఎందుకంటే బిహేవియర్సే కానీ క్యారెక్టర్సే కానీ వాళ్ళకున్న క్వాలిటీసే కానీ ఏ విధంగానే ప్రశ్నించుకోవాలి కదా ఎందుకంటే ఆయనే స్థుతించాలి అనంటే మనలో ఎలాంటి తప్పిదము ఉన్నా ఆయన సన్నిధిలో ఒప్పేసుకొని ఇంకా ఆయన గణపరుస్తూనే ఉండాలి ఆయన ప్రేమించడం అంటే అదే ఆయన స్థుతించాలి ఆయన కొరకు ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకోవాలి యచప్రభు కొరకు కానీ ఈ లోకం మనుషుల కోసం సాక్రిఫైస్ చేసుకుంటారు ఒక మనిషి ఫ్యామిలీసే కని ఫ్రెండ్సే కని లోకంలో రకరకాల విధమైన థింగ్స్ ఉన్నాయి వాటి మీద ఇష్టాలు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళు వాటి మీద ప్రైజ్ చేసుకుంటారు ఏ దేవుడు మీరు ఎక్కువ ఏదైతే ఇష్టపడతారో అది మీ హృదయంలో విగ్రహం అని అన్నాడు మరి ఇక్కడనేమో దేవుడు దేవుని యొక్క దూతలు ఆయనని కీర్తిస్తూ ఉంటాయి కదా గనపరుస్తూ ఉంటాయి దేవుని ప్రార్థిస్తుంటే పాటలు పాడుతుంటే వర్షిప్ చేస్తుంటే దేవునికి ఎంత సంతోషము మరి దేవుడు మనలని ఒక దూత్తగా పెట్టినడు అనేకులకు చువాత ప్రకటించడానికి ఒక వెలుగుగా నేను పెట్టినప్పుడు మరి నువ్వు ఎట్లుండాలా మనం ఎట్లుండాలా మనం ప్రైజ్ చేస్తున్నామా ఎందుకంటే ఇక్కడ అదే చెప్తుంది ప్రైజ్ ద లాట్ మై సోల్ అని తెలుగులో ఉంటుంది నా ప్రాణమా యోవాను సన్నతించుమని తెలుగులా కీర్తనల్ వన్ నాట్ చూడండి మీకు అర్థమవుతుంది నా ప్రాణమా యహోవాను సన్నతించుము యహోవా నా దేవా. నీవు అధిక ఘనత వహించిన వాడవు చూడండి నా ప్రాణమ యహోవాను సన్నతించము నీ ప్రాణం ఎక్కడ పరిగెత్తుతుందో నువ్వు క్వశ్చన్ చేసుకోవాల నీ ప్రాణము తిండి తినడానికి పరిగెత్తుతుందా నీ ప్రాణం వసతులు కొనుక్కోడానికి పరిగెత్తుతుందా నీ ప్రాణం నీ కుటుంబం కొరకు ప్రయాస ప్రాణం రన్ను చేయబడుతుందా లేకపోతే నీ ప్రాణం ఎక్కడ తిరుగుతుంది కదా లోకంలో ప్రాణానికి అసలు తృప్తి అనేది ఉండదు ఇప్పుడు ఒక డాగ్ ఉంది ఆ డాగ్ ఎంత ఫుడ్ పెట్టినా తృప్తి అనేది రాదంట డాగ్కి అది ఎంత తినే దానికి ఈ ప్రాణం కూడా అలాంటిదే నువ్వు ఇతరులని ప్రేమిస్తావేమో కానీ దేవుడు నీ కొరకు శిల్వ మరణం పొందిన దేవుణ్ణి నువ్వు ప్రేమించకుండా వేరే వాటిని ప్రేమిస్తే ఎట్లా వేరే వాటి ఇంట్రెస్ట్ పెడితే కదా లోకం పనుల మనం ఇంట్రెస్ట్ పెడతాం లోకం మీద బాగా దృష్టి ఉంచుతాం ఆ ఈ పని అది లైఫ్ రొటీన్ ఉంది కాబట్టి చేసుకుంటాం కానీ ఒక్క ఒక టైం దేవునికి నువ్వు సిద్ధపరుచుకున్నావా అని ప్రైజ్ చేయడానికి రాత్రి రెండైనా మూడైనా నాలుగైనా ఏ టైం అయినా కానీ ఈ లోకంలో ప్రజెంట్ గా ఇప్పుడు వాళ్ళు ఒక మైకంలో పడిపోయినారు అనంటే ఫోన్ మైకంలోనే పడిపోయినారు ఫోన్ ఉంటే చాలు కదా దేవుని మర్చిపోతుంది అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా నేను ఎందుకనంటే దేవుని ప్రైజ్ చేసే టైం కూడా సైతన్ అట్లా దొంగలించుకొని వెళ్ళిపోతుంది అని చెప్తున్నాను మనమేమో ఆశపడతాం దేవునికి ప్రార్థించాలని సన్నిధికి పోవాలా కూర్చోవాలా ప్రార్థించాలని మన ఆత్మతృప్తి పొందుతూ ఉంటుంది దేవుని దగ్గరికి పోవాలా పోవాలని ఒక తప్పన ఒక వేదన ఒక రన్ ఇట్లా పరిగెత్తాలా అని అనిపిస్తుంటది మన శరీరం ఒకటి మన ప్రాణం ఒకటి ఏంటంటే డిఫరెన్స్ వేస్ కి పరిగెత్తుతుంది కొంచెం సేపే కదా ఇది అయిపోయినాక ప్రే చేసుకుందాంలే కొంచెం సేపే కదా ఇది అయిపోయినాక బైబుల్ దాడించుకుందాంలే కొంచెం సేపే కదా ఆమెతోటి మాట్లాడదాంలే కొంచెం సేపే కదా వీళ్ళతో టైం స్పెండ్ చేద్దాంలే ఇట్లా అంటే మైండ్ సెట్ అట్లా అయిపోతుంది ఎందుకంటే నువ్వు ఎక్కడ బలహీనతగా ఉన్నావో దృష్టుడు అక్కడే కూడతాడు కదా ఇక్కడ మేము దేవుణ్ణి ప్రైజ్ చేయమంటున్నాడు ఆయన ఎంతో గొప్పవాడో ఏసు ప్రభు ఆయనకు మించిన దేవుళ్ళే లేరు ఈ లోకంలా ఆయనకంటే గొప్ప దేవుడు ఎక్కడ లేడు అని అందరికీ తెలుసు దేవుని నమ్మిన ప్రతి బిడ్డకి తెలుసు కానీ ఎందుకని స్థుతించలేకపోతున్నారు ఎందుకని ప్రేమించలేకపోతున్నాడు నోటి నుంచి నువ్వు అంటున్నావు నేను దేవుని ప్రేమిస్తున్నానని కానీ ఏం లాభం నువ్వు దేవుని ప్రేమిస్తున్న నీ నోటి నుంచే వస్తుంది కానీ నేను నీ హృదయం నుంచి రావట్లే కదా నీ క్రియా నుంచి రావట్లే కదా ఆయన ఏమంటాడు మీరు గట్లా నన్ను ప్రేమించనుంటే నా గుర్రే ఖాయము అని కదా సో ఇప్పటి మనం ఆయనని ఎట్లా స్థుతించడము ఎట్లా ఆరాధించడము మనం ప్రశ్న వేసుకోవాల్సిందే మన జీవితానికి ఎందుకంటే ఇది చివరి దినము కదా ఎండ్ ఆఫ్ ది టైం చివ డేసవి బాగా ప్రార్థనలు ఉండాలా ప్రార్థనలు చల్లారిపోతున్నాయి ప్రేమలు చల్లారిపోతున్నాయి స్వాదాలు ఎక్కువైపోతున్నాయి ఇవి ఆయన అందుకే అంటున్నాడు మీరు నేను మిమ్మల్ని క్రియేట్ చేశాను మీరు నా దగ్గరికి రండి ప్రార్థించండి కదా నువ్వు ఇతరుల కోసం నువ్వు ప్రార్థించాలి అనంటే ఆయన దగ్గరికి వస్తానే కదా నువ్వు ప్రార్థిస్తావు యూ హ్యావ్ టు లాగిన్ నువ్వు లాగిన్ కావాలి నీ సోల్కి నీ సోల్కి నువ్వు ఎప్పుడైతే లాగిన్ అవుతావో అప్పుడే నువ్వు ఆయన స్తుతించగలుగుతావు వెన్ ఎవర్ యుర్ గో లాస్ టోటల్ ఎవ్రీథింగ్ యూ డిస్ట్రాయిడ్ నువ్వు ఎప్పుడైతే వదిలేసుకుంటావో అన్ని లైఫ్లో డిస్ట్రాయిడ్ అయిపోతాయి అదే వేస్ట్ అయిపోతుంది నీ లైఫ్ అంతా నువ్వు ఎప్పుడైతే టైం తీసుకొని దేవుని కొరకు లాగిన్ అయ్యి ఆయన సన్నిధికి వస్తావో ఎప్పుడైతే నువ్వు ఆయన స్థుతించడం స్టార్ట్ చేస్తావో చెప్తున్నాం కదా నీ ఫిజికల్లోనే కానీ నీ మైండ్లోనే కానీ నీ హార్ట్ లో ఎవ్రీథింగ్ లో అనేది చాలా ఇట్లా క్విక్గా నీ లైఫ్ లో వర్క్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి నేను ఇది గమనించినాను చెప్తున్నాను కదా మనం ఎట్లెట్లా ప్రార్థన చేస్తుంటామో మనకు తెలియకుండానే మన జీవితంలో అద్భుత లాచకాలు జరిగిపోతాయి ఇక్కడ అదే అంటున్నాడు ఓ లార్డ్ మై గాడ్ హౌ గ్రేట్ యు ఆర్ యు ఆర్ ద క్లాత్ విత్ ద మెజెస్టీ అండ్ గ్లోరీ అని చేసే పనులంట మ్యాకల్స్ అసలు మనం గుర్తు కూడా పట్టలేండి అసలు ఇది నా జీవితంలో జరిగిందా అని లాగానే ఉంటది నీకు ఆశ్చర్యం వేస్తుంటది ఆయన మనకు తెలియకుండా అంటే నీ హృదయానికి అర్థం అవుతుందా కాదా తెలియదు కానీ అంత హ్యాపీగా నువ్వు ఫీల్ అవుతావు ఎందుకంటే చూడండి మనం ఒక్కటి మాథ్యూ మార్క్ ఈ చాప్టర్స్లలో మనం చదువుతుంటాం చదివినప్పుడు అక్కడ మీరు గ్రహించున్నారా దేవుడు వాళ్ళ ముట్టయినప్పుడు వాళ్ళు స్వస్థత వైన్ని దేవుడు మార్చి అంటే ఆ వాటర్ ని వైన్ గా మార్చడము ఇవన్నీ దేవుడు చేసింది కదా అక్కడ ఆ ప్రజలు చూసినప్పుడు వాళ్ళు ఎంత ఎగ్జైట్మెంట్ వచ్చింది వాళ్ళకి ఎంత హార్డ్ అంటే వాళ్ళు హార్ట్ టచ్ అయిపోయింది వాళ్ళకి అంత అద్భుతంగా దేవుడు క్రియేట్ చేశాడు ప్లస్ ఆయన చేసే పనులు కూడా దేవుడు చేసిన ప్రతి కార్యములు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి అది దాన్ని నువ్వు వివరించు దానికి సరిపోదు కూడా సరిపోదు వివరించడానికి కాబట్టి ఇక్కడ అందుకే అంటున్న దేవుడు ప్రైజ్ ద లాడ్ ఓ మై సోల్ ఓ లాడ్ మై గాడ్ హౌ గ్రేట్ యు ఆర్ ఆయన గొప్ప దేవుడు ఇంకా ఈ లోకంలో ఇవ్వలేదు జీవం కలిగిన దేవుడు ఆయనని ఆయననే గొప్పవాడు కదా కానీ ఈ లోకంలో ఏం చేశారంటే నిజమైన దేవుణ్ణి స్తుతించాల్సింది ఆరాధించాల్సింది పోయి వీళ్ళు ఏం చేశారంటే ఆ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ సంఘంల వాళ్ళ గ్రేట్నెస్ కోసం చెప్తుంటారు సరే వాళ్ళ కోసం చెప్పుకుంటారు గ్రేట్నెస్ గా చెప్పుకుంటారు కానీ అక్కడ కార్యమంతా చేసేది ఎవరు ఏ సుప్రభు కదా ఏ చేస్తున్నారు వాళ్ళ ద్వారా కానీ వాళ్ళు ఏం అంటే దేవుని మొత్తం మర్చిపోయి వాళ్ళ కోసం వాళ్ళే గోపాలు చెప్పడం స్టార్ట్ చేస్తారు అన్నమాట అట్లా కానీ ఇక్కడ మేము దావీదు దేవుణ్ణి ఎంతగానమో ఆరాధించుకుంటారు అందుకే ఆయన హృదయం సారోడానికి వేరు వచ్చింది ఆయన చిన్నప్పటి నుంచి దేవుని స్థుతిస్తూనే ఉన్నాడు స్థుతిస్తూనే ఉన్నాడు ఆరాధిస్తూనే ఉన్నాడు అందుకే దేవుడు ఆయనకి ఒక మంచిగా పేరు పెట్టినాడు అనమాట ఒక హృదయం సరుడు సో ఆయన లైట్ అనేది ఎంత పవర్ఫుల్ చూడండి మనం ఆయన లైట్ కూడా చూడలేకపోతాం అంటే దేవుడు అంత వెలుగుమయ కలిగిన వాడు అనమాట ఆయన నీతి కదా ఎంత నీతి అంటే అసలు ఆయన మనం చూడగలుగుతాము దేవుని యొక్క దూతలే ఆ రెండేసరి కప్పేసుకొని ఆయన సన్నిధిలో ఉన్నాయని అంటే మీరు అప్పుడే గ్రహించుకొని ఇప్పుడు యేసు ప్రభు హేవన్ లో ఉన్నాక ఆ ప్లేస్ కవర్ చేసేసిన దేవుడు ఆ యొక్క వెలుగుతోటి ఒక కట్టన్ లాగా మొదలుద్దాము దాన్ని కవర్ అయిపోయింది ఆయన యొక్క వెలుగు అంత నీతి కలిగిన దేవుణ్ణి స్థుతించాల్సింది పోయి వేటి వేటి మీదనో ఆధారపడుతుంటాం మనము అందుకే ఆయన అంటున్నా మీరు నన్ను స్థుతించండి అని కదా దేవుని స్థుతించాలి మనం అందుకే నీ ప్రాణం ఎప్పుడు ఆయన పనే ఉండాల కానీ ఈ ప్రాణం ఎట్లా అంటదంటే దానికి తృప్తి అనేదే ఉండదు సో నీ ప్రాణకి తృప్తి రావాలంటే మనం దేవునితో అనేది గడుపుతేనే కానీ తృప్తి అనేది రాదు అందుకే నా ప్రాణమా ఎవ సన్నిధించము ఎవ దేవా నీవు అధిక ఘనత చూడండి ఇక్కడ నా దేవ నీవు అధిక నా దేవ అని ఎంత మంచిగా అంటున్నాడు దావిధు నా దేవాని సో మనం కూడా అంటాం నా తండ్రి కదా ఫ్రీడమ్ నా దేవ అన్నప్పుడు ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే నా దేవ అన్నప్పుడు ఆయన హృదయం నుంచి వస్తుంది నా దేవాని అంత ఓపెన్ గా అంత ఫ్రీఫుల్ గా ఆయన అంటున్నాడు అంటే ఫ్రీ ఫుల్గా అంటే అది ఒక దేవుడి ఒక లాంటి అథారిటీ అనేది ఇచ్చింది అనమాట హృదయానికి చూడండి ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ పొందుకుంటామో మనకు ఫ్రీడమ్ అనేది వస్తుంది ఫ్రీ విల్ అనేది వస్తుంది కదా నువ్వెక్కడన్నా తిరగొచ్చు ఎక్కడన్నా తిరుగు నువ్వెక్కడన్నా ఏమని ఏమని చేయ చేయాలి ఒకరికి అంటే ఏమని చేయాలంటే మిస్టేక్స్ అని అంటలే నేను చేసే ప్రతి పని దేవుని కొరకై ఉండాలి నువ్వే పని చెయ్యి అందులో దేవుని చూపించాలి ఏ పని అని వచ్చే దేవుని స్థుతించాలా ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం నా దేవా నువ్వు ఎంతో గొప్పవాడవు అని ఇట్లా మనం స్తుస్తుంటాం కదా నా తండ్రి అని మనం ఎట్లా అంటుంటాము అందుకే ఈ వర్డ్ అదే చెప్పబడుతుంది నా దేవ అన్నప్పుడు నీ నీ అర్థమవుతుందా నా దేవ అన్నప్పుడు నా తండ్రి అని ఎంత క్లియర్ గా చెప్పబడుతుందంట అంత క్లియర్ గా చెప్పబడుతుంది ఒక తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఎంత సంతోషం ఉంటుంది ఇట్లేనే అనమాట అందుకే దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రైస్ చేయడం స్టార్ట్ చేస్తామో కదా ఈ లోకంలో అందరు ప్రార్థనలు చల్లారిపోతున్నాయి కాబట్టి ఈ ప్రార్థనలు చల్లారదు అనంటే ఆయన స్తుతించాలి అనంటే ఆయన దగ్గరికి లాగిన్ అవుతేనే ఆయన స్థుతించగలుగుతాము లేకపోతే ఆయన స్తుతించలేము నువ్వు ఎప్పుడైతే పర్టికులర్ టైం తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తాము నువ్వు స్తుంచగలుగుతాము కదా చూడండి కర్డ్ వచ్చాము అండ్ విల్ యువర్ హోమ్స్ ఆన్ ది వాటర్ అబౌ కదా మీరు హృదయాలని ఎట్లా కట్టుకోవాలి అని చెప్పబడుతుందంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే కదా మనం ఎక్కడ చూస్తే ఈ వాక్యం అంటే మనకు కొరెన్థియన్స్ థర్డ్ చాప్టర్ లో ఉంటది నువ్వు టెంపుల్ లాగా బిల్డ్ కావాలి అనంటే ఆ మనకు థర్డ్ చాప్టర్ లో ఉంటుంది కొరెన్థియన్స్ థర్డ్ చాప్టర్ లో చూస్తే మనకి ఉంటది కదా ఎఫేషన్ సెకండ్ చాప్టర్ ట్వంటీలో కూడా ఉంటది కదా దేవుని ప్రేట్ చేసిన వాళ్ళు చూడండి వాళ్ళ జీవితాలను ఎట్లా సాక్రిఫైస్ చేసుకున్నారో మనం ఇక్కడ చూడగలుగుతాము ఎక్కడ అనంటే ఎఫేషన్ సెకండ్ చాప్టర్ ట్వంటీలో మనం చూస్తాము క్రీస్త ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ప్రవక్తలు వేసిన పునాది మీదనే మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడనలో ఆయనను చక్కగా అమలు పరచబడి పరిశుద్ధమైన దేవాలయ మగుటకు అమలు దేవలై మగుటకు రుది పొందుడి ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు చూడండి ఇక్కడ ఈ వర్డ్ ఎందుకు చెప్పబడుతుందంటే దేవుని యొక్క ఇప్పుడు మనం వాటర్ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకునే దేవుని యొక్క వాక్యమే కదా ఆయన వాక్యం అంట మన రుదయంలు ఉంటుందంటే మనం కట్టబడగలుగుతాం ఎందుకంటే మనము ఆత్మ కోసం అంటే తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు చూడండి సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పనివారము దేవుని యొక్క దాసనము అన్నప్పుడు మనం ఎట్లా ఉండాలా ఆయన ప్రేజ్ చేయాలా ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేసుకోవాలా మళ్ళీ ఆయన కోసం అనేకులకు చూత ప్రకటింప కదా మనం తెలిసినంత మాత్రమే కాదు కదా ఇతరులు ప్రకటింప చాలని ఆ వాక్యంలో కూడా ఉంటారు మనం మాథ్యూలో కూడా చూస్తాము అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజన్ దేవుణ్ణి అందు మనం భయభక్తి కలిగి జీవిస్తేనే ప్రతిదీ మనం అన్ని ఏది పడితే అది వాటిని వెలగొట్టడానికి వాటన్నిటి మీద మనకు అధికారం అనేది ఉంటుంది ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేజ్ చేయకపోయి ఉంటే ఆయన హోన్ తో మనం క్రియేట్ చేసిన దేవుణ్ణి నువ్వు స్థితించకపోతే నీ జీవితంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా అది వేస్టే ఎందుకంటే ఆయన వాక్యం అదే చెప్తుంది ఆయన ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఎప్పుడైతే ఆయనని ప్రేమించడం అని నోటి నుంచి చెప్తాం కానీ ఆయన ప్రేమించే విధానము మనం మెయిన్గా ప్రార్థనలో వాక్యంలో ఇవి కలిగి ఉంటేనే ఆయనేమి హత్తుకొని ఉండగలుగుతాము మనకు ప్రార్థన లేకపోయి మనం ఏం కూడా చేయలేము కదా వేటి మీద కూడా ఎదుర్కోలేకపోతాం కాబట్టి ఇక్కడ అదే చెప్పబడుతుంది అంటే ఈ ఆ పోస్టులు కూడా ఎట్లా ఉన్నారంటే ఈ వీళ్ళు క్రీస్తేస్ దేవుని యొక్కషిప్ అనే వీళ్ళు కట్టబడ్డారనమాట క్రీస్తేస్ ముఖ్యమైన మూలరాయి ఉన్నాక ఆ ప్రవక్తలు వేసిన పునాది మీదనే మీరు కట్టబడి ఉన్నారంట చూడండి ఒక టైం అయిపోయింది ఆ పోస్టులు వేసినారు ప్రవక్తలు వేసినారు వాళ్ళ టైంలో వాళ్ళు దేవుని యొక్క పునాది మీద అంటే ఫ్రీస్ తేసు పునది మీద వాళ్ళు కట్టబడి వాళ్ళు వెళ్ళిపోయినారు వాళ్ళ టైం అయిపోయింది దేవుని యొక్క చిత్రం ఎంత వరకు ఉందో వాళ్ళ లైఫ్ అంతవరకు ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయినారు అయితే ఇక్కడ ముఖ్యమైన మూలరాయి ఉండగా ఆ ప్రవక్తలు వేసిన పునది ఇక్కడ చూడండి ఆ రోజు వాళ్ళు ఏసు ప్రభు దగ్గర ఉన్నారు కాబట్టి దేవునివి అన్ని నేర్చుకొని ఆ యొక్క ఫౌండేషన్ పైన నిలబడ్డారు ఈ ఆ పోస్టులు ఇప్పుడు ప్రవక్తలు తర్వాత వీళ్ళ టైం అయిపోయింది ఇక క్లోజ్ అయిపోయింది దేవుని యొక్క సన్నిధిలో వీళ్ళు ఇప్పుడు కూడా వీళ్ళు దేవుని యొక్క సన్నిధిలో హెవెన్ లో దేవుని ప్రైజ్ చేస్తూనే ఉన్నారు కదా దేవుని స్థుతిస్తూనే ఉన్నారు ఆరాధిస్తూనే ఉన్నారు అన్ని చేస్తున్నారు తర్వాత నెక్స్ట్ ఇది ఎవరికి వచ్చిందంటే ఈ వాక్యం తిరిగి మళ్ళీ మన వచ్చింది ఇప్పుడు ఈ కాలంలో మనం చేయాల అందుకే ఇక్కడ ఈ వాక్యం ఏమని చెప్తుందంటే ఇప్పుడు ప్రతి కట్టడంలో ఆయనలు చక్కగా అమలు పరచబడాలా అంటే ఇది ఒక టైం వరకు వచ్చింది ఒక జనరేషన్ వరకు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ జనరేషన్కి వచ్చిందంటే ఇప్పుడు మనకే కదా దేవుడు హ్యాండ్ అవర్ ఈ వాక్యము సో ఇది మనకు చెప్పబడుతుంది కదా ఈ వాక్యం అఫ్ టైం అయిపోయింది క్లోజ్ అయిపోయింది సో వాళ్ళు దేవుని యొక్క మార్గాన్ని మంచిగా చక్కగా నడుచుకున్నారు సాక్రిఫై లైఫ్ అనేది వాళ్ళకు ఉంది వాళ్ళు కూడా దేవుని అట్లా ప్రైజ్ చేసినారు ఎందుకంటే దేవుని చేతుతో వాళ్ళు క్రియేట్ చేయబడ్డారు అందరం క్రియేట్ చేయబడ్డారు దేవుని చేతుతో కానీ ఆయన చేతితో మనం క్రియేట్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు ఎట్లెట్లా ఉన్నారని తెలియజేయబడుతుంది కదా ఒక్కొక్కరు ఒక్కొక్క లాగున్నారు లోకం అంతటా కానీ ఆయన నమ్మిన బిడ్డలు మాత్రమే ఆయనలో కట్టబడి ఉన్నారు వాళ్ళ దేవుని కోసం అంతా తెలిసి కూడా తప్పుదారి పోతూ ఉంటారు మళ్ళీ అలాంటి వారి విషయంలో అందుకే ఆయన అంటున్నాడు ఏమంటున్నంటే మీరు ఎవరైతే నన్ను స్థుతించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన దేవుడు నన్ను ధనపరిచిన ప్రతి బిడ్డలకు నేను ఎప్పటికీ మనకు విజయం ఇస్తానంటారు కదా దేవుడు అందుకే ఆయన అంటున్నా చూడండి ఎప్పుడైతే మనము ఆయన చక్కగా అమలు పరుచుకొని కట్టబడతామో అప్పుడు మన హృదయంలో కంట పరిశుద్ధత అనేది ఆయన యొక్క వెలుగు అనేది మనకి ఇస్తాడంట ను కట్టబడతనే అండ్ బిల్ యువర్ హౌస్ ఆన్ ది వాటర్ అబోవ్ ఇక్కడ చూడండి ను ఎప్పటితి దేవుని యొక్క వాక్యని హృదయం నింపుకొని ఉంటావో ను ఎట్లాంటిక పరలోక రాజ్యంలో అంటే పరలోక రాజ్యం ఎక్కడో లేదు కదా ఆయన ఏమన్నాడు ఇదరము కొ ఎక్కడైతే కూడి ఉన్నారో అక్కడ పరలోక రాజ్యం అన్నాడు కదా మరి నీ యొక్క ఆత్మలో అంటే నీ హృదయంలోనే కాని ఆయనే రావాలా దేవుడు వచ్చి సింహాసనం వేసుకొని కూర్చోవాల అప్పుడు నువ్వు ఆయన ఫుల్ఫిల్ చేసుకున్నావు నీ హార్ట్ లో అని తెలియజేయబడుతుంది కదా ఇప్పుడు మనం కూడా అంతే ఒకరు నీ మనం ప్రేమించాలి అన్నా ఒకరి మనం ప్రార్థించాలి అనన్నా ఒకరి ఏది చేయాలన్నా ఫస్ట్ ఈ క్వాలిటీస్ మన దగ్గర లేవే లేవు ఒకరికి ప్రేమించాలన్నా ఒకరి కోసం ప్రార్థించాలన్నా ఒకరిని క్షమించాలన్నా ఒకరిని ఏది ఇచ్చాలన్నా ఈ క్వాలిటీస్ అసలు మన దగ్గర లేవే లేవు కానీ ఈ క్వాలిటీస్ ఎట్లా మనకు వచ్చినాయంటే బికాజ్ ఆఫ్ గాడ్ ఓన్లీ దేవుడి నుంచే వచ్చినాయి ఇవన్నీ ఎందుకంటే చూడండి సృష్టికర్త మనల్ని క్రియేట్ చేసినాక ఆయన ఊపిరి ఎప్పుడైతే మనకు పోశాడో అప్పుడు ఆయన ఉన్న ప్రతివి ఏవైతే ఫ్రూట్ ఉన్నాయో అవన్నీ దేవుడు ఎప్పుడో మనకి ఇచ్చేసిండ్రు కాకపోతే అవి ఏమైపోయినాయి అంటే అవ్వ ఎప్పుడైతే దేవుడి ఇచ్చిన ఆజ్ఞని మీరిందో తినదు అనే దాన్ని తినేసిందో అక్కడి నుంచే కదా ఆత్మీయమైన కళ్ళు క్లోజ్ చేయబడ్డే తర్వాత శరీరకరమైన కళ్ళు తెరవబడ్డే సో అట్లా శరీరకమైన కళ్ళు తెరవబడ్డే కాబట్టి ఈ లోకం ఎవరు గ్రహించలేకపోతున్నారు ఆయన సత్యాన్ని ఆయన నీతిని ఆయన న్యాయవంతుడని ఆయన ఎంతో ప్రేమగానే దేవుడు అని ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళంతా గుడ్డితనంలో ఉండిపోయినారు కాబట్టి ఇక్కడ అది అంటున్నారు ఇప్పుడు ఆయనని నువ్వు గుర్తిరిగినావు మరి నీ రుదంలో ఆయన ఎంటర్ చేసుకోవాల్సిందే నీ ప్రాణంలో ఆయన ఉండాల్సిందే కదా ఎప్పుడు నీ ప్రాణం స్తుస్తూనే ఉండాలి దేవుణ్ణి కదా ఆయన అందుకే అంటాడు మనము క్రీస్తులలో కట్టబడిన వారమైతే ఆయనే పరిశుద్ధత మనలో రావాలి అనంటే మనం ప్రతిదీ చక్కగా స్టెప్ బై స్టెప్ దేవుని నేర్చుకొని ఆయనకి లోబడి నడుచుకుంటేనే ఆయన యొక్క ఆత్మ మన రుద్రంలో ఉంటుంది కదా అందుకే చూడండి ఆయన వెలుగు మనలో రావాలి అనంటే ఫస్ట్ ఆయన ఆజ్ఞ గైకొని నడుచుకోవడమే కదా ఎప్పుడు నువ్వు దేవుని యొక్క మాటనికి లోబడి జీవిస్తావో అప్పుడు నీ ఆత్మీయమైన తెరవబడతాయి ఆయన అదే అంటారు కదా ఆయన కమెంట్స్ ని లోబడితేనే కానీ మనం ఏది కూడా చేయలేము ఆయన అందుకే పూర్ణ మనసుతోటి పూర్ణ ఆత్మతోటి పూర్ణ శక్తితోటి ఆయన స్స్తుతించి ఆరాధించమంటాడు దేవుడు లోకాసువాతనేమో వివేకముతోటి అట్లా అంటే దేవునికి చూడండి నీ మైండే కానీ నీ సోల్ కానీ నీ ఆత్మనే కానీ ఏదే అంటే ప్రాణము నీ ఆత్మ నీ యొక్క మనసు ఇవన్నీ మూడు ఇప్పుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ లాగానే మనము అనుకుంటాం ఎందుకంటే దేవుడు ఎక్కడ మన బాడీలో ఫ్రీ వేస్తున్నాయి కదా మైండ్ ఉంది హార్ట్ ఉంది సోల్ ఉంది ఉంది శక్తి కూడా ఉంది దేవుంది కాబట్టి ఇవన్నీ ఏవైతే దేవుడు మనకి ఇచ్చినో అవన్నీ పరిశుద్ధత ఉంది ఇవి మూడు కూడా నీలో పరిశుద్ధతగానే ఉండాల ఎప్పుడైతే ఇవి మూడు నీలో పరిశుద్ధతగా ఉంటాయో అప్పుడు ఆయన సింహాసనం వచ్చి నీ హృదయంలో కూర్చుంటాడు అనమాట దేవుడు అంతవరకు ఆయన వెలుగుని నువ్వు చూడలేవు అందుకే యథార్థ హృదయం కలిగిన వారే మాత్రమే దేవుని చూచేదరని మనము మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ చూసుకుంటాము కదా అందుకే ఆయన ఆయన పరిశుద్ధత మనలోకి రావాలి ఎవ్రీడే ఆయన పరిశుద్ధత్వం మనం పొందుకొని అనిస్తుతించాలా కీర్తించాలా చేయాలనంటే ఫస్ట్ థింగ్ అదే అనమాట కదా నీ పూర్ణ మనసు నీ పూర్ణ ఆత్మ నీ పూర్ణ శక్తి ఇవి మూడు ఎట్లుండాలంటే నీ ఫిజికలే కానీ నీ మైండ్ కానీ నీ హార్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇవి త్రీ ఎట్లా అంటే ప్యూర్ ఉండాలి మనం అనుకుంటాం మనసు ఒకటి మంచిగా ఉంటే కదా అని అనుకుంటాం దేవునికి మనసు కాదు దేవునికి మనసే కానీ నీ ఆత్మనే కానీ నీ శరీరమే కానీ ఇవి మూడు ప్యూరిటీగా ఉండాలని అంటాడు దేవుడు కదా ఇవి మూడు ప్యూరిటీగా ఉంటేనే ఆయన ఆత్మ వచ్చి మనలో నివసిస్తుంది దేవుని యొక్క ఆత్మ కదా ఎందుకంటే చూడండి అప్పోస్తులో వీళ్ళందరూ దేవుని యొక్క ఆత్మ ఎట్లా పొందుకున్నారో కనుక్కున్నారు కదా దేవుని యొక్క ఆత్మని అంటే వీళ్ళు కంప్లీట్ గా డిపెండ్ అయిపోయినారు కంప్లీట్ ఇంకా మాకు సర్వం ఏ అని అనుకొని వాళ్ళు దేవుడు బ్రతుకున్నంత వరకు దేవుణ్ణి ఎక్కువ తెలుసుకోలేకపోయినారు విన్నారు ఇప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాము వాళ్ళు కూడా ఆ టైంలో అట్లనే అర్థం చేసుకున్నారు దేవుణ్ణి కానీ ఇవాళ ఇంకా సత్యాన్ని గ్రహించినారు అనంటే ఎప్పుడైతే యేసు అంటాడు కదా నేను చనిపోయి తిరిగి మళ్ళీ వస్తాను అంటాడు కదా అంటే చూడండి దేవుడు చనిపోయి తిరిగి వస్తుంది వేరే ఒక ఆదరణకర్త వస్తున్నామంటే ఇప్పుడు వాళ్ళు అదే పొందుకున్నారు దేవుని యొక్క ఆత్మని కాబట్టి వాళ్ళు దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క పెంత కోసం పనిగా రోజు యాక్స్ మన అక్కడ మొత్తం మనం చూస్తాం కదా ఎప్పుడైతే వాళ్ళు దేవుని యొక్క ఆత్మ పొందుకున్నారో అప్పుడు మీరు కంప్లీట్ గా సేవ చేయగలిగినారు మళ్ళీ ఈ రోజు దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉందా గ్రహించుకోవాలి మనము కదా ఎందుకంటే దేవుడు ఒక ఆత్మ ఎల్లవేళ జీవిస్తూనే ఉంటుంది అది మనకు తెలుసు ఇంకొకటి ఏంటంటే నువ్వు ప్రేజ్ చేయకపోయినా ఆయన మాటలకు కామెంట్స్ కి లోబడకపోయినా నీ యొక్క ప్రవక్తన ఎవ్రీథింగ్ కొంచెం మనలో మిస్టేక్ ఉన్నా ఆయన వెళ్ళిపోతాడు ఇది కూడా మనకు తెలిసిందే అంటే కొంచెం పాపం చేసినా వెళ్ళిపోతాడు నువ్వు వన్ డే ప్రార్థించకపోయినా వెళ్ళిపోతాడు నువ్వు కూడా నువ్వు బైబుల్ ధ్యానించకపోయినా వెళ్ళిపోతాడు అట్లా అంటే ఆయనే ఏమంటున్నట్టే ఆయనని మనకి ప్రేస్ చేయాలి అనంటే ఎవ్రీథింగ్ ఇవి త్రీ కరెక్ట్ గా ఉంటేనే ఆయన ఆత్మ మనలోకి వస్తుంది అందులో మైండ్ సరిగ్గా లేకపోయినా ఆయన రాడు నీ ఒక ఫిజికల్ది కూడా మంచిగా లేకపోయినా రాదు ఫిజికల్ అంటే ఈ టెంపరీ బాడీ కోసం నేను మీ ఆత్మకి కూడా ఫిజికల్ బాడీ ఉంటుంది దాని కొరకు సో అందుకే ఆయన కదా చనిపోయినాక ఎందుకు చాలా మంది ఆత్మలు ఆత్మలు అని కదా చాలా మంది తెలియని వాళ్ళు మరి ఆ ఫిజికల్ బాడీస్ అంటే ఎట్లా చెప్పాలి అని ఇప్పుడు చనిపోయిన వారు కూడా మనము కళల చూస్తూ ఉంటాము కొంతమందిని కొంతమంది ఆ ఎవరైతే మనకు బాగా ఇంపార్టెన్స్ గా ఉంటుంటో వాళ్ళని చూస్తూ ఉంటాము మనకు తెలిసిన రావచ్చు వాళ్ళతో మనం మాట్లాడుకుంటాం అంటే వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది నువ్వు గ్రహించుకోవాలి ఆ ఇమేజ్ ఏదైతే వస్తుందో ఆ ఇమేజే కదా నీ ఫిజికల్ బాడీ ఆత్మకి దీన్ని ఈజీగా చెప్పాలి అనంటే దేవుడు ధనవంతుడు హాజరులో చెప్పినాడు కదా అక్కడ అర్థమవుతుంది ధనవంతుడు అగ్నిగుండంలో పడిపోయినప్పుడు కూడా ఆయన్ని కాలుతున్నాడు కానీ ఆయన ఆత్మకి చావు లేదు కానీ ఆయన అక్కడ అక్కడ కాలుతున్నాడు తెలియ తెలియజేయబడుతుంది ఎట్లా తెలియజేయబడుతుంది కదా ఆయన శరీరం కూడా అక్కడ కాలుతుంది ఆయన మనసు కూడా తెలియజేయబడుతుంది వాళ్ళ ఆయన ఆత్మ కూడా ఘోషిస్తుంది సో అత చూడండి అక్కడ మీరు అర్థం చేసుకోండి అంటే ఇవి త్రీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలా అని చెప్తున్నా ఆయన ప్రేమించాలంటే నీ ప్రాణము ఎవో అను తనుతితించాలి అనంటే ఇవి త్రీ కరెక్ట్గా ఉంటేనే ఆయన స్థుతించగలుగుతాము నీలో ఒక్కటి చూడండి మన మనసు సరిగ్గా మనం ప్రార్థించడం మన మనసు సరిగ్గా మనం వాక్యం ధ్యానించడం మన మనసు సరిగ్గా లేకపోయినా ఇతరులతో కరెక్ట్గా కదా అందుకే ఈ ఈ క్వాలిటీస్ అంటే దేవుడు ఇచ్చిన తొమ్మిది ఆత్మఫలాలు మనకు యాక్చువల్లీ మనకు లేవు ఇవన్నీ కానీ ఎప్పుడైతే దేవుని యొక్క శిల్వ మరణం పొందినో ఆయన శిల్వ మరణం పొందినాక ఆయన మంచితనం ఈ లోకంలో వదిలిచిపోయినా ఎవరైతే ఆయన మంచితనాన్ని పట్టుకున్నారో వాళ్ళు చూడండి వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకొని నిత్యము దేవుని యొక్క సన్నిధులు చిరకాలం యహో మందిరంలో నివాసం చేస్తున్నారు వాళ్ళంతా సో ఇప్పుడు ఈ వాక్యం మనకొచ్చింది మనం కూడా కట్టబడి ఉండదు అందుకంటూ మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడంలో ఆయనలు చక్కగా అమలు పరచబడాల పరిశుద్ధమై దేవాలయమగుటకు వృద్ధి సో మనం దేవాలయం కావాలి అనంటే మనం ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి ప్యూట్ గా ఉండాలని చెప్పబడుతుంది వాక్యం సో ఈ రోజు ఈ వాక్యం మనకు మనం అనుకుంటాం ఇది ప్రవక్తలకు ఆ కాలంలో వాళ్ళే అనుకుంటాం వాళ్ళ టైం అయిపోయింది అంత అయిపోయింది ఈ రోజు ఈ వాక్యం మనకు హ్యాండ్ ఓవర్ చేసే లీడర్ వాళ్ళు దేవుడు ఎట్లయితే హ్యాండ్ ఓవర్ చేసిందో వాళ్ళకి సో దేవుడు ఎట్లయితే ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడో అట్లనే మన దాంట్లో కూడా దేవుడు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఇవన్నీ పంపుతున్నారు అందుకే ప్రతి వాళ్ళు సువాత ప్రకటింపచ్చాలా ప్రతి వాళ్ళు ప్రైజ్ చేస్తూనే ఉండాలా కానీ ఈ టైంలో అయితే చివరి టైంలో అయితే ప్రార్థనలు వాక్యాలు సరిగా స్టాప్ అయిపోయినాయి ప్రార్థించడానికి కూడా విసుకుంటున్నారు వాక్యం ధ్యానించడానికి కూడా విసుకుంటున్నారు లోకం అట్లా అయిపోయింది మనుషులు చాలా నిర్లక్ష్యమైన జీవితం జీవిస్తున్నారు దేవుడికి నచ్చట్లేదు అయినా కానీ కొంతమందిని ఏర్పరచుకున్నారు కదా ఎక్కడో మూలకి తెలరాయ కదా అలాంటి వాళ్ళని అంటే ప్యూర్ గా స్టోన్ ఎవరైతే ప్యూర్గా దేవుని ఎందు భయభక్తి కలిగి ఉన్నారు వాళ్ళని దేవుడు చూడండి అనేక ప్రాంతంలో పంపించే స్వాదాలు ప్రకటింపచ్చడం అట్లా జరుగుతుంది ఎందుకు బికాస్ ఆఫ్ ద్రోహింగ్ ద ప్రేయర్స్ వాళ్ళు ప్రార్థిస్తున్న వాళ్ళు వాళ్ళు వర్షిప్ చేస్తున్నారు కాబట్టి దేవుడు ఎక్కడొక దగ్గర ఏర్పరచుకొని ఉంటాడు కదా దేవుడు వాళ్ళ మొత్తం చూసుకుంటే ఎక్కడొక దగ్గర సత్యము గ్రహించిన వాళ్ళు ఉంటారు ఎక్కడొక దగ్గర వాళ్ళ ద్వారా దేవుడు సేవలని పని దేవుడు కదా ఇప్పుడు ఆ టైంలో కూడా అంటే కదా ఆ పోస్టుల ప్రవక్తులు ఆ టైంలో సేవ చేసినారు అంటే చూడం అంత వరల్డ్లో ఆ టైంలో కూడా అంత మంది ఉన్నారు అంత ఈ వీలే ప్రకటింప చేసినారు మిగిలిన వాళ్ళంతా కూడా అట్లనే ఉన్నారు గోపజనము యాజకులు లేవులు శాస్త్రులు పరిశ్రమలు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ మధ్యలోకించి దేవుడు కేవలం ఆ ట్వెల్వ్ ద్వారానే సేవని కంప్లీట్ చేయించుకున్నారు ఆ టైంలో అంటే ఈ సువాత ఇంకా కొనసాగింపబడాలా అని చెప్పబడుతుంది కదా ఎందుకు కొనసాగింపబడాలంటే లోకంలో ఎంతో మంది పుడుతున్నారు ఎంతో మంది చనిపోతున్నారు మళ్ళా ఎంతో మంది రకరకాలుగా పాపం చేస్తున్నారు ఇష్టం లైఫ్ జీవిస్తున్నారు మరి దేవుని యొక్క రాజనికి ప్రతి రావాలి అనంటే సువాత ప్రకటింపబడాల్సిందే ఎప్పుడైతే సువాత ప్రకటింపబడుతుందో అనేక జనములకు ఆయన నీతిని సత్యని మనం ఎప్పుడైతే ప్రకటింప చేస్తామో ఆ జనాలకు వెలిగే కదా అందుకే దేవుని యొక్క వాటర్ ఎవ్రీ టైం మనము మన పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన వెలుగు అంట అంత గనం విస్తరిస్తుందంట ఆ హెవెన్ లో ఆయన వెలుగు అంట మనం చూడలేం అంత గనం వెలుగుతోటి ఇది మొత్తం ఆకాశం కప్పేసిన దేవుడు మరి ఆకాశం అంతా దేవుని యొక్క బిడలే కదా మరి ఆయన బిడల వెలుగుని అంతగానం కుమరించినడు ఆయన మరి కుమరించిన ఆ వెలుగుని ను కాపాడుకోకుండా దని వదిలేసుకుంటా టైం ఉన్నప్పుడు మేము దాన్ని అంటే కాదు కదా ఇప్పుడు అట్లానే ఉంది లోకం అంతట ఇష్టం ఉన్నప్పుడు ప్రార్థన లేకపోతే లేదు అట్లా అందుకే హృదయం సరుడు అని ఆయన పేరు ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఈస్ డూయింగ్ ద వర్షిప్ దా దావిధ అంతగా దేవుని అంతగా కీర్తించడం తర్వాత ధాన్యులు కూడా అంతే ధాన్యులు కూడా అంతే దేవుని యొక్క సన్నిధిలో చాలా ప్రార్థించడం ఆయన త్రీ టైమ్స్ కదా ఆయన అట్లా ప్రార్థించినాడు కాబట్టి ఆయనలో అంత వెలుగు అట్లా అంటే మనము ఎగ్జాంపుల్స్ మాత్రమే చూసుకుంటున్నాము ప్రవక్తలది ఆ పోస్టులది ఇప్పుడు ఈ రోజు మన టైంకి కాబట్టి ఈ వాక్యం మనం స్వీకరించుకోవాల్సిందే కదా ఆయన చూడండి మనకి ఇంకొకటి కూడా చెప్తున్నాడు దేవుడు అంటే ఆయన కమాండ్స్ manam ekkada chustam ante matthew 7th chapter la 24 27 verse la manu chuskutamu therefore everyone who hear the word of mine and act on them as like a wise man who built his house on the rock ikkada chinna point cheptanu he did not falls because its foundation was on the rock it did not falls because its foundation was on the rock we learn to దేవుని యొక్క మాట విని దాన్ని వాళ్ళు నింపుకొని వాళ్ళు స్టెబుల్ గా స్టాండప్ గా నిలబడ్డారా అని చెప్పబడుతుంది వాళ్ళు ఏది వచ్చినా పడిపోలేదు ఆల్రెడీ మనకు తెలుసు ఇది మాథ్యూ సెవెంత్ చాప్టర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ లా ఉంటాయని కదా గాలి వచ్చినా వానొచ్చినా తుఫాన్ వచ్చినా ఏది వచ్చి వాళ్ళ మీద కొట్టినా ఎన్ని సమస్యలు వాళ్ళ మీద కొట్టినా ఎన్ని వాళ్ళకు సమస్యలు వచ్చినా వాటి మీద ఎదుర్కోవడానికి ఉన్నారు వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎదుర్కోగలుగుతున్నారంటే బికాజ్ ఆఫ్ రాక్ రాక్ అన్నప్పుడు దేవుడు దేవుడే కదా ఒకసారి నేను ఈ వాక్యం ధ్యానించేటప్పుడు రాక్ కోసం నేను వివరించినను లాక్డౌన్ లో ఆ రాక్ కి ఉన్న వాల్యూ అంత దేవుడు ఆ రాక్ కి అంత వాల్యూ పెట్టినడని నేను ఆ రోజు గ్రహించడం అంటే చూడండి రాక్ అంటే జీజస్ అని మా తెలుసు కదా అంటే చూడండి దేవుడి యొక్క వాక్యం మన రుదంలో ఎప్పుడైతే ఉంటుందో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా స్టెబుల్గా నిలబడతాం అంతే అది ఆయన కమాయిండ్ దేవుడు ఇచ్చిన అంతే ఇస్ గివింగ్ దట్ కమాయిన్ కదా మీరు నా ఎందు మీరు నిలబడి ఉంటే నేను మీ అందు నిలబడి ఉంటా కదా సమస్తం ఆయనే కాబట్టి ఆయనే అదే అంటున్నాను మీరు ఎప్పుడైతే నన్ను మీ హృదయంలో పెట్టుకుంటారో అప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు ఏది కాదు అని చెప్తున్నారు ప్రాబ్లమ్స్ వస్తాయి నువ్వు ఫేస్ చేసుకోగలడానికి అథారిటీ అనేది దేవుడిస్తాడు అట్లా కాబట్టి సెకండ్ థింగ్ అయితే మనకు తెలుసు ఫూలిష్ మ్యాన్స్ ఎట్లా ఉంటారు హూస్ బిల్డింగ్ హౌస్ ఆన్ ది శాండ్ ఎవరైతే ఉష్క మీద కట్టుకుంటారో వాళ్ళ జీవితాలు అంతే అది పడిపోతేనే ఉంటుంది పడిపోతే మీరు ఎగ్జాంపుల్ గా చూడండి మీరు బీచ్ వెళ్ళినా కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉష్క ఉన్నప్పుడు దాన్ని మీరు కడుతూ ఉంటారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లే కడదామా అని అనుకో దాన్ని కడతా ఉంటుంటారు అది గాలికి కొంచెం గాలి కొట్టగానే అది ఆ ఉష్క అట్లా జారిపోతా ఉంటది మీరు ఎప్పుడు గ్ర గ్రహించిన రో ఏదో తెలియదు కానీ చిన్నప్పుడు ఇట్లా ఇల్లులు కట్టేటప్పుడు ఉషిక పెట్టినప్పుడు దాని మీద ఇల్లులు కట్టినప్పుడు కొంచెం ప్లేసెస్ లాగా అట్లా ఇట్లా చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు మీకు గ్రహించిన చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఎప్పుడైతే మనం కట్టినప్పుడు అది కొంచెం ఎండిపోగానే జారిపోతూనే ఉంటుంది జారిపోతూనే ఉంటుంది అప్పుడు మనం అనిపిస్తాం ఇప్పుడే కట్టినాం కదా అప్పుడే ఎరిగిపోయింది అరిగయ్యో అని ఇట్లా బాధపడుతుంటారు ఎందుకంటే చిన్నప్పుడు ఇవ ఇవన్నీ చేసినాం మనము ఆడుకున్నప్పుడు కాబట్టి నేను అదే చెప్తున్నాను శాండ్ అన్నప్పుడు అది ఎంతకైనా నువ్వెంత మంచిగా కట్టబడాలి అని అనుకుంటున్నావు కానీ కొన్ని సంవత్సరంగా నువ్వు పడిపోతున్నావు కొంచెం బాధ రంగానే ఏ థింగ్స్ వచ్చిన నీ దగ్గరికి అది నువ్వు జారిపోతూనే ఉన్నాను స్టెబుల్ గా ఎందుకంటే శాండ్ క్వాలిటీ అలాంటిది మట్టికున్న క్వాలిటీసే అలాంటిది కదా ఇప్పుడు గొప్ప జనమే చూడండి వాళ్ళకి నువ్వెంతా సత్యం ప్రకటింపచేయి వాళ్ళు విన్న వరకు మాత్రమే వింటారు ఆఫ్టర్ దట్ దో సేమ్ బేస్ దాని వాళ్ళ దారిలు వాళ్ళు చూసుకుంటారు అంతే ఇక్కడ చెప్పబడుతుంది అదే చాక్ పైన ఉన్న వాళ్ళేమో క్రీస్త సుపు నది మీద కట్టబడిన వారు కాబట్టి వాళ్ళకు ప్రతి సమస్యలు విజయం పొందగలుగుతారు సో నెక్స్ట్ స్టాండ్ ఒక ఉచిక మీద కట్టబడిన వారు ఎట్లా ఎప్పటికీ వాళ్ళ లైఫ్ పడిపోతూనే ఉంటాయి కాబట్టి వాళ్ళు స్టెబుల్ గా నిలబడాలంటే ఫస్ట్ దేవుని యొక్క వర్డ్ వినాలి అని చెప్పబడుతుంది దేవుని యొక్క మాట మనం వింటేనే ఏదైనా చేయగలుగుతామో విశ్వాసంలో స్థిరంగా ఉండగలుగుతామని చెప్పబడుతుంది చూడండి పీటర్ ఫస్ట్ పీటర్ సెకండ్ చాప్టర్ ఫోర్త్ అండ్ సిక్స్త్ వర్స్ లో చూసుకుంటే మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారై సజీవమై రాయగును ప్రభువు యొద్కు వచ్చిన ఇక్కడ మనము చూసుకుంటే ఫస్ట్ పీటర్ సెకండ్ చాప్టర్ ఫోర్త్ వర్స్ లో చూసుకుంటే ఆ మనుషులు చేత మనం విసర్జింపబడిన వారం ఎందుకు మనం అనుకుంటాం చాలా మటుకు నాకే ఎందుకు కష్టం వస్తుంది నాకే ఎందుకు బాధ వస్తుంది వేరే వాళ్ళకి రావచ్చు కదా అని కొంతమంది అనుకుంటుంటారు అలా కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే మనం దేవుని కొరకు పని చేసినప్పుడు ప్రతి వాళ్ళు మన ఎట్లా అంటే తీసిపడేస్తారు అంటుంటారు ఎగ్గతాళి చేస్తుంటారు ప్రతి విషయంలో చిన్న చిన్న దానికి కూడా ఎగ్గతాళి చేస్తూ ఉంటారు ఎందుకంటే మనం మనుషుల చేత ఎప్పుడైతే విసర్జింపబడుతుంటామో మనము అప్పుడు దేవుణ్ణి మనం అమూల్యంగా తయారవుతూ కదా లోకం అట్లాంటిది ఇప్పుడు అపోసులు పౌలు వీళ్ళు కూడా దేవుని యొక్క ప్రకటన చేసేటప్పుడు వాళ్ళని కూడా చాలా రకరకాలుగా అన్నరు ఆ యొక్క ప్రవక్తలకు ఆ పోస్టులకు వీళ్ళని కూడా వాళ్ళు ఎంతో తీర్చున్నారు ఏమేమో చేసినారు కానీ వాళ్ళు ఏ విషయానికి కూడా అంటే లోకం దృష్టిలో వాళ్ళంతా ఎట్లా అంటే వారే ఇప్పుడు మీరు గ్రహించుకోండి దేవుడి యొక్క మీరు ప్రకటింప చేస్తున్నారు అని ఎంత చెప్పినా వినము మనంత రుణీకరిస్తుంటారు అని చేస్తున్నారు అప్పుడు నువ్వు ఎందుకంటే వాక్యము చెప్తుంది కదా మనుషుల చేత ఎప్పుడైతే మనం విసర్జింపబడతామో ఎప్పుడైతే వాళ్ళు మనల్ని గతాలు చేస్తారో ఎప్పుడైతే వాళ్ళు మనల్ని తీరుతారో కదా మనం మ్యాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ లో చూస్తాం కదా నీ మీద చెడ్డ మాటలు ఏది చేస్తా సంతోషించి ఆనందించమట దేవుడు ఎందుకంటే నువ్వు ఈ లోకానికి తృణీకరింపబడిన దానివి త్రుణీకరింపబడిన వాడవు ఎందుకంటే ఈ లోకాన్ని మనం ఆశ్రయించుకుంటాం నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నవా దేవుని దగ్గరికి రాలేదు కాబట్టి నువ్వు మనుషుల చేత ఎప్పుడు నలగబడుతూనే ఉంటావు కదా మన మ్యాథ్యూస్ వార్త చూతాం ఎందుకంటే నువ్వు ఉప్పు ఒక ఉప్పు లాగా నువ్వు వాడబడినప్పుడు నువ్వు మంచిగా వాడబడు నిన్ను తొక్కేస్తారు నువ్వు కొంచెం దేవుళ్ళు ఎదిగినా నిన్ను తొక్కేస్తాడు అట్లా అంటే ఉప్పు ఎక్కువైనా కష్టమే ఉప్పు తక్కువైనా కష్టమే కదా కానీ ఉప్పు ఎక్కువైనా తక్కువైనా కష్టం ఎవరికి వాళ్ళకే మనకేం కాదు ఎందుకంటే వీఆర్ ద లైట్స్ దేవుడు మనల్ని ఒక లైట్ లాగా పెట్టినాడు మనం దేవుణ్ణిలో ఎదిగినప్పుడు మనలను తొక్కినా మనల్ని ఏది చేసినా మనమేం బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇవన్నీ లెక్క దేవుని యొక్క రాజ్యంలో ఆయన దగ్గర ఉంటాయి కాబట్టి ఒక మంచి బహుమతి మనం పొందుకోగలుగుతాం ఇప్పుడు వీళ్ళు కూడా అట్లనే వేశారు కదా పోస్టుల ప్రవక్తలు వీళ్ళంతా కూడా అంతే లోకంలో వీళ్ళంతా ధృణీకరింపబడిన వారు కాబట్టి వీళ్ళు ఈ రోజు దేవుని యొక్క రాజ్యంలో మంచి మంచి కిరీటాలు పొందుకున్నారు వీళ్ళంతా సో మనం కూడా కిరీటం పొందుకోవాలంటే వీళ్ళు ఎట్లా సాక్రిఫైస్ చేసుకున్నారో యాక్చువల్లీ ఏజ్ ప్రభు కూడా సాక్రిఫైస్ చేసుకున్నట్లే మనము లోకపరంగా ఇతరులకు చెప్పాలనంటే దేవుని శిల్వ మరణం కొట్టేనప్పుడు ఆయనని ఆ విధంగా చంపేసినప్పుడు దేవుణ్ణి కూడా లోకంలో ఆయన కూడా మన ప్రానం త్యాగం చేసుకున్నాడు దేవుడు ఎందుకంటే ఆయన మనం క్రియేట్ చేసుకున్నాడు మనల్ని ప్రేమించినాడు కాబట్టి మన కోసం చనిపోయినాడు యేసు ప్రభు కాబట్టి దేవుడు ఎట్లా సాక్రిఫైస్ అయిపోయినాడు మనందరి కొరకు అట్లనే ఈ అపోస్తులు కూడా దేవుని కొరకు అనేకులకు దేవుని యొక్క సువాత ప్రకటింప చేసి కరెక్ట్గా చక్కగా కట్టబడి ఏ రకడికి అన్ని మనకు హ్యాండ్ ఓవర్ చేసేసి నెక్స్ట్ జనరేషన్స్ మనమే కాబట్టి మనం కూడా అట్లా సాక్రిఫైస్ చేసుకొని వెళ్ళిపోతూనే ఉండాలి ఎవ్వరు ఏది చెప్పినా పట్టించుకోవద్దు మనం పట్టించుకుంటున్నామా పాపంలో పడపోతాము లేకపోతే నలిగిపోతాము ఏదో ఒకటవుతాం రెవెనీట్లు వదిలేసుకోవాలి ఎందుకంటే నువ్వు క్యాచ్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే నువ్వు క్యాచ్ చేసుకోవాలి మిగిలిన టోటల్ ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో లోకరీతిగా వచ్చేది అది అవాయిడ్ చేసుకోవాలి కదా ఎందుకంటే మనం ఆత్మీయంగా బలపడినప్పుడు కంపల్సరిగా సమస్యలు వస్తూనే ఉంటాయి మనము మత సువార్త సెవెంత్ చాప్టర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ లో చూసుకుంటాను కదా ఎందుకంటే తుఫాన్లు వస్తూనే ఉంటాయి గాలి వస్తూనే ఉంటుంది వరద అన్నీ వస్తూనే ఉంటాయి నిందలు నిందలు నిందలు ఎవ్రీథింగ్ వచ్చినా జయించుకుంటే వెళ్ళిపోతూనే ఉండాలి నువ్వు ఎప్పుడైతే దానికోసం నువ్వు థింకింగ్ చేసుకుంటాను ఉంటావో కథ పడిపోతూనే ఉంటావు మనము అట్లా అంటే దుష్టుడు ఏదో విధంగా వాడు మనం కొట్టాలని చూస్తూ ఉంటాడు కదా ఫ్యామిలీ ప్రాతంగానే కానీ కుటుంబంలో ఫ్రెండ్స్ సర్కులేషన్స్ ఎక్కడైనా కాబట్టి వాటికి మనం పడిపోదంటే దేవుడికి మనం ప్రేజ్ చేయాల ప్రేజ్ ద లాడ్ ఓ మై సోల్ ఓ లాడ్ మై గాడ్ హౌ గ్రేట్ యు ఆర్ ఓ లాడ్ మై గాడ్ హౌ గ్రేట్ యు ఆర్ దేవుడు ఎంత గొప్పవాడు ఆ దేవుడిని తలుచుకొని మనం జీవించాలంటే ఈ లోకంలో మనము ఒక డెజర్ట్ లో మనం బ్రతుకుతున్నామని అనుకోవాల ఎందుకంటే రకరకాల మురుగాల మధ్యలో మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడు అదే అంటాడు ఈ లోకము మనకి ఒక డెజల్ లాంటిదే రకరకాల అనిమల్స్ మన మధ్యలో ఉంటాయి వాటి మీద మనం చేయించుకుంటూ వెళ్ళిపోతేనే ఉండాలి కదా అందుకే అంట నువ్వు మనుషుల కానీ దేవుని దృష్టికి నువ్వు ఏర్పరచబడిన కావే కాదు నువ్వు ఎప్పుడు అమూల్యంగా తయారుతో మనల్ని తొక్కుతేనే కదా మనల్ని తిట్టినప్పుడే కదా కదా నీ హృదయం నలగాలి అని అంటే ఎట్లా నల్లగబడుతుంది నీకు మంచి సంతోషంగా హ్యాపీగా తిని అనే ఇష్టం ఎంజాయ్ చేసుకొని ఇష్టం జీవిస్తే నీ హృదయం నలగబడుతుందా చెప్పు కదా అందుకనే ఎవరిక ప్రతి దేవుడు ఒక ముళ్ళు పెట్టడం ఆ ముళ్ళు మనకు పెట్టినంటే మనం గ్రహించుకోవాలి ఆయన కృపలో మనం ఉన్నామని ఎప్పుడైతే ఆయన కృపలో ఉంటామో కథ మనకు ప్రతి విషయంలో ఎన్ని సమస్యలు వచ్చినా విజయం పొందుకుంటాని వెళ్ళిపోతాం నువ్వు అమూల్యంగా తయారు కావాలి నువ్వు అమూల్యంగా తయారైతేనే కదా అరే పొద్దున ఆయన సందుడు ఆయన ఎదుట నిలబడినప్పుడు మంచి బహుమతి నువ్వు పొందుకోగలుగుతావు మనం అమూల్యంగా తయారు కావాలంటే ఆ కుమరి కాల మనం నలగబడితేనే ఉండాల కదా ఆయన మనలను అమూల్యంగా తయారు చేసుకోవాల దేవుడు అంటే ఆయనే మనకు ముళ్ళు పెడితేనే కానీ మనం అమూల్యంగా తయారు కాలేము ఆ కుమ్మరి కాల కింద మనం నలగబడాలి అనంటే ఆయనే మనకి ప్రతి సమస్య నుంచే మనకి విజయము అట్లాంటి సమస్య వస్తుంది కదా అని దేవుని వదిలేసి పారిపోవద్దు కదా ఎప్పుడైతే నీకు సమస్య వస్తుందో దాని నుంచి నువ్వు విజయం పొందు పోరాడు నీకు చాతనైనంత వరకు పోరాడు ఆయన కదా ఏహోవా నా బలమా యథార్థం అనేది మార్గం కదా మరి శత్రులు మన దగ్గరికి వచ్చిన మనని ఆయన అసలు విడవడేసుప్రభు ఆయన కొద్ద పంపుతున్నాడు శత్రువులను నీ దగ్గరికి ఎందుకు పంపుతున్నాడు బికాజ్ యూ హ్యావ్ టు లర్న్ దట్ వా ఆయన దగ్గరికి పంపుతున్నాడు అంటే నువ్వు నేర్చుకోవడానికే పంపుతున్నాడు ఒకళ్ళ దేవుడిని పంపించకపోతే నువ్వు దాని మీద అధికారం ఎట్లా పొందగలుగుతుండే నువ్వెట్లా వేరే వాళ్ళ మీద చేపట్టి ప్రాధం చేస్తే అక్కడ కార్యం జరగలేక జరగకపోయి ఉంటాయి అందుకే ఆయన కొద్దే శత్రువులను పంపిస్తాడు కాబట్టి ఆ శత్రువులతో నువ్వు యుద్ధం చేసే విజయం పొందుకుంటేనే ఆ ఎక్స్పీరియన్స్ నీకు వస్తుంది తర్వాత నువ్వు ఒకరి మీద తల మీద చేపెట్టి ప్రాథం చేస్తే ప్రతి ఇవిల్ ప్రతి ఎఫెక్ట్స్ వెళ్ళిపోతాయి అట్లా అందుకే ఆయన అంటాడన్నమాట ప్రతిదీ ఏది వచ్చినా మన మంచి కొరకే ఎందుకంటే నువ్వు వెలుగై ఉన్నావు మనం వెలుగై ఉన్నాం దేవుని యొక్క దృష్టిలో అనేకులు ప్రకటింపచ్చడానికి మనం వెలుగై ఉన్నాము లోకమంతట దేవుని యొక్క సువాతి చెప్పబడుతుంది కానీ ఎక్కడ సత్యం లేదు నేను విన్నంత వరకు మాత్రం నాకు ఎక్కడో ఇద్దరో ముగ్గురో తెలుస్తున్నారు అంతే మిగిలిన వాళ్ళంతా నాకు ఎక్కడ సత్యం అనిపించట్లే నాకు గ్రహించేవుడు ఇచ్చినంత వరకు మాత్రము ఎక్కడ కేవలం మన గురుపులోనే చెప్పబడుతుంది సత్యం నేను వింటున్నా అంటే ఈ లోకము అందుకే ఆయన అంటున్నాడు కదా ఆయన ఏమంటుండో ఆ ఇందాక మనం చూసుకునే ప్రావబ్స్ లో నైన్టీన్త్ చాప్టర్ లో నైన్టీన్త్ చాప్టర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ చూడండి నరుని హృదయంలోనంటే ఆలోచనలు అనేకములుగా పుట్టిన్నాయి ఇప్పుడు నరుని హృదయంలో అనేకములుగా ఇష్టం ఆలోచనలు పుట్టినలో ఇష్టం వచ్చినట్లుగా స్వాత ప్రకటనే కానీ దేవుడు ఏమంటు పరిశుద్ధాత్మ పొందుకుని సత్యని ప్రకటింపచ్చేయమంటున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా మనం ఇక్కడ వెళ్ళి సువాత ప్రకటన చేద్దాం అనుకున్నాం అది సక్సెస్ఫుల్ కాదు ఏదో ఒకటి ఇబ్బంది కనమే కాబట్టి ఇక చూడండి నేను ఈ వర్డ్ ఎందుకు చెప్తున్నానంటే కృప్ చూపుటకు నరుని పరు పరులకు ప్రియులుగా చేయు అబద్ధముల కంటే దరిద్రుడే మేల్ అంటున్నాడు దేవుడు అబద్ధముల కంటే ఇప్పుడు లోకం అంతా వైపే పరిగెత్తుతున్నారు అందుకే దేవుడు ఏమంటుడంటే వాళ్ళకంటే దళిద్రులే మేలు దరిద్రుడు దేవుని దేవుని కోసం తెలియని వాడే మేలు అంటున్నాడు దేవుడు దేవుని కోసం ఇంత తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే మేలు అంటున్నాడు దేవుని కోసం తెలిసిన వాళ్ళే అబద్ధం ఆడుతున్నారు అని ఇక్కడ చెప్పబడుతుంది ఆయన కృప చూపుతున్న మరి నరుని పైన దేవుడు ప్రజల కృప చూపిస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క పరిశుద్ధతని పరిశుద్ధతగా పెట్టకుండా వాళ్ళకు గ్రేట్నెస్ కోసము వాళ్ళు ప్రకటించేది అబద్ధము యాంటీ క్రైస్ట్ కదా మనము ఫస్ట్ జాన్ సెకండ్ జోన్ థర్డ్ జాన్ లా చూస్తాం వీటి కోసం టీఆర్గా రాయబడాలి ఉంటాం కదా ఇప్పుడు లోక అందుకే దేవుడే మట్లంటే విసికిపోతున్నాడు ఆయన కొరకు అబద్ధం చెప్తుంటే అందుకే మనం ఏ పాయింట్ లో చూసుకున్నా అబద్ధంగా ఉండకుండా ఆయన సత్యని అనేకులు ప్రకటించేలాగా మనం వెళ్ళిపోవాలి ప్రతిరోజు ఆయన ఆత్మ పొందుకోవాలి ప్రతిరోజు ప్రతిరోజు నువ్వు ఆత్మను పొందుకోవాలంటే ప్రతిరోజు నువ్వు ఆయన సన్నిహితులు ఉంటేనే నువ్వు ఆత్మ పొందుకోగలుగుతు అట్లా అందుకే ఆయన అంటున్నావు అబద్ధం కంటేనంట దరిద్రుడై మేలు అంటున్నావు నువ్వు తెలియని అన్య ప్రజలు ఉన్నారు కదా దేవుని తెలియని వాళ్ళు మేలు అంటున్నారు కదా ఎంత దేవుడు హృదయంలో ఎంత బాధపడుతున్నాడు కదా ఎందుకంటే ప్రీచింగ్ చేసే వాళ్ళని అబద్ధం చెప్తుంటారు ఆచరణలు లేవు చేస్తుంటారు ఇరిమియా గ్రంథంలో ఇరిమియా ప్రవక్త ఎంత క్లియర్గా రాసి అందులో కలిషన్స్ లో కూడా రాయబడి ఉంది కదా దినములు సంవత్సరాలు సహకారం ఇవేవి చేయదు కానీ లోకం అంతా దేవుని తెలపడానికి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు కానీ అది అదంతా ఏమైపోతుందో ఆచారం అయిపోతుంది అది అబద్ధమే కదా దేవుడేమో వద్దా అంటున్నాడు వాళ్ళేమో చేస్తున్నారు ఇప్పుడు అర్థమైంది కదా లోకం ఎట్లా ఉందో కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నంటే చివరి దినం ఆయన నీతిని సతని మనం ప్రకటింపచాల మెయిన్ ఆయన ప్రేజ్ చేయాల దేవుని మహిమ పరుస్తూనే ఉండాలి ఆయన గనపరుస్తూనే ఉండాల ఎందుకంటే అనే ఘనత మన కొరకే ఇచ్చినాడు మనకెందుకు ఇచ్చినాడు అంటే ఆయన బిడడం అని ఇచ్చినాడు అంతే కానీ మనం ఏదో గ్రేట్నెస్ అని కాదు ఆయన ఘనత ఎందుకంటే ఆయన బిడలంగా మనం ఉన్నాం కాబట్టి ఒక చిన్న గిఫ్ట్ అనేది దేవుడు మనకి అంతే ఇంక అక్కడ మించింది ఏం లేదు ఎందుకనంటే దేవుడు దావితికి హృదయ సరుడు ఒక పేరు అనేది ఇచ్చినాడు ఒక నేమ్ అట్లా మనం కూడా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం కూడా ఆయన అతుకొని జీవించినప్పుడు మనకు ఇస్తా అంటున్నాడు ఇక్కడ ఈ లోకంలో నువ్వు ఎన్ని పొందుకున్నా అది లాభం లేదు అది వేస్ట్ నువ్వు పొందుకోవాల్సింది దేవుని దగ్గర కదా మనుషులని నమ్మే కంటే ఆశ్రయించడం వేలని మనం దేవుని ఆశ్రయించాలి మనుషులని కాదు కాబట్టి దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది నువ్వు ప్రకటించిన ప్రతిసారి దేవుని యొక్క సత్యనే నువ్వు ప్రకటించు అబద్ధని మొత్తం ప్రకటించద్దు మెయిన్ రీజన్ ఆయన ప్రాధించడం. నెక్స్ట్ ఆయన కమెంట్స్ ని లోబడడం అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది కదా మరి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడింది కాబట్టి మన రుదాలు కూడా అట్లా ఎందుకంటే నువ్వు లోకానికి నువ్వు ఎప్పుడైతే విసర్జింపబడతావో అప్పుడు నువ్వు దేవుని యొక్క దృష్టిలో ఏర్పరచబడిన వారము అవుతుందమ్మ లోకం ఎప్పుడైతే మన తృణీకరిస్తారో అప్పుడు మనం దేవుని యొక్క బిడడము ్రుణీకరించేంత వరకు అప్పుడే నువ్వు అమూల్యంగా తయారవుతావు ఆయన సన్నిధిలో ఉండగలుగుతావు అప్పుడు నువ్వు ఆయన ప్రేమని అప్పుడు ఆయన విలువని నువ్వు తెలుసుకోగలుగుతావు ఆయన ప్రేమిస్తున్న బాగా తెలుసు మనందరికీ తెలుసు ఆయన ప్రేమిస్తుంది నువ్వు ఆయన ప్రేమిస్తున్న వాళ్ళే దాన్ని ఇక్కడే మనం ఎప్పుడైతే బాగా నలుగబడుతుంటామో అప్పుడు ప్రేమ రుచి నీకు అర్థమవుతుంది నేను ఇంతగా నా మనల్ని ప్రేమిస్తున్నాడని ఒకసారి ఆయన యొక్క శిల్వ దర్శనము నేను చూసినప్పుడు నేను చాలా అసలు తట్టుకోలేకపోయినా అంతగా ఏడ్చిన ఎందుకంటే ఆయన శిల్వ మరణములో నేను అట్లా చూసిన అప్పుడు నేను చిన్నగానే ఉన్నా నాకు అప్పటికి నాలెడ్జ్ కూడా లేదు నేను అప్పుడప్పుడు దేవుని తెలుసుకోవాలి అని చాలా ఆశ ఉండే నాకు అప్పుడు దేవుని తెలుసుకోవాలనిపిస్తున్నాయి బైబిల్ చదువుతుండే కానీ నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు ఇక దేవుని అడుగుతున్న దేవుని వాక్యాన్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలా ఎట్లా అర్థం చేసుకోవాలి నేను రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచి నేను ప్రార్థించేటప్పుడు నాకు ఎందుకో ఆకాశంలో తెరి దేవుని యొక్క దూతలు పాట పడినట్లు ఈ యొక్క స్వరం నేను విన్నా ఒక లాంగ్వేజ్ లో పాట పడేదాన్ని నాకు ఆ పాట జ్ఞాపకం లేదు ఎందుకంటే దగ్గర అది టూ థౌసండ్ ఆ టైంలో జరిగింది నాకు అది మార్నింగ్ సిక్స్ ఓ నాకు అసలు నిద్ర కూడా పట్టేది కాదు ఎందుకో లేచి ప్రార్థించు ప్రాధించు ఇట్లా అనిపించేది ఆ టైంలో సో నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాను నాకు ఎందుకు ఆకాశం తెరవబడినట్లు ఆయన స్వరం వినిపించినట్లు ఆయన సింహాసనం చూసినట్లు అట్లా ఆ టైంలో నేను ఒకసారి పాట కూడా పాడుతుంటే మా ఇంట్లో అందరూ అనుకుంటారు ఈమెంది ఇట్లా పాట పాడుతుంది అసలు నాకు కాన్షియన్సే లేదు నేను అట్లా గట్టి పాడేది అసలు నాకే కాన్షియన్స్ లేదు డైరెక్ట్ గా నేను అట్లా వెళ్ళిపోయినా ఆ అనుభవంలోకి నేను వెళ్ళిపోయినప్పుడు నేను చూస్తున్నా ఇది అంతేంది ఇట్లా ఉంది అనేసి ఎప్పటికీ నేను చిన్నదాని నాకేం కూడా అంత నాలెడ్జ్ కూడా లేదు చెప్తున్నాను కదా ఆ టైంలో నేను దేవుని యొక్క వాక్యం వినాలా నాకు హృదయంలో నాకు టచ్ కావాలా దేవుడు నాకు హృదయంలో ఆయన సింహాసనం కూర్చోవాలా ఏంది అసలు ఇది అని నేను ఏ వాక్యం అయితే ధ్యానించుకొని ఏ వాక్యం అయితే ఆ రోజు నేను అనుకునేదాన్ని దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నావా నాకు తెలవాలా అసలు నువ్వు నాతో మాట్లాడుతున్నవాళ్ళ నాకు ఇదొక్కరు తెలియాలా ప్రభా అనేసి ఈ రోజు నేను కీర్తనలు ట్వంటీ త్రీ చదువుకొని పోతున్నా ప్రభా ఈ వాక్యమే నాకు అక్కడ పాస్టరాంకులు చెప్పాలా ఆయన ఒకవేళ చెప్తున్నాడంటే నువ్వు నాతో మాట్లాడుతున్నావని అనుకుంటా ఒకవేళ ఆయన చెప్పకపోతే నువ్వు నాతో మాట్లాడతలేవని నేను అనుకుంటాను ప్రభా అని ఇట్లా నేను దేవునికి ఒక ప్రశ్నలు వేస్తున్నా నేను అయితే నేను ఈ రోజు కీర్తన ట్వంటీ త్రీ దేవుడు అదే రోజు అక్కడే పాస్టర్ అంకులు అదే వాక్యం చెప్పేటోడు నేను ఐజాయ్ ఫిఫ్టీ సిక్స్ చదువుకోకపోతే అక్కడ కూడా ఐజాయ్ ఫిఫ్టీ సిక్స్ అట్లా దేవుడు నేను ఏ వాక్యం చదువుకొని పోతుండేను ఇంగ్లీష్ లో అదే వాక్యం పాస్టర్ కూడా అక్కడ ఆ చర్చ్లో చెప్పేటడు ఆ చర్చ్లో ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు పోయేటోళ్ళం సెవెన్ మెంబర్స్ ఆ చర్చ్ తర్వాత ఆ చర్చ్ గ్రోత్ అయింది నాకు తర్వాత దేవుడు బాలిపరిచినాడు అది చెడిపోయిన శ్రీ ఎప్పుడైతే ఆయన ప్రవచనం ఇచ్చి మాట్లాడిండో అప్పటి నుంచి ఆ చర్చ్లో నుంచి నేను బయటకు వచ్చానంటే ఇప్పటి నేను ఏ చర్చ్లో అడగబడ్డట్లే నాకు అప్పుడు దేవుడు మాట్లాడడము అట్లా తెలి తెలియజేయబడ్డది ఎందుకనంటే ఎప్పుడైతే నేను నా చర్చ నుంచి బయటకు వచ్చినానో ఆ చర్చలో నన్ని రోజులు నేను నలగబడ్డా నన్ను చెప్తున్నాను కదా నన్ను అందరూ పాయింట్ అవుట్ చేసినారు నాకు తెలియకుండానే నాకు దేవుడు ముందు ముందు బయలుపరుస్తున్నారు అందుకే నేను ముందు నుంచి బయటకు వచ్చేసినాడు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనలను ప్రేమించినప్పుడు మనలం కూడా ఆయన రుచి ఎదగాలి అని అనుకుంటే ఆయన ప్రేమని నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఇట్లాంటి అనుభవం మనకైతేనే ఆయన ప్రేమ ఎంత గొప్పదా మనం వివరించగలుగుతాము అందుకని నేను చెప్తున్నా సో ఆ రోజు మాస్టర్ యాంకులు ఆ వాక్యాన్ని చెప్తుంటే నేనైతే చాలా హృదయం లెక్కించి తెలియకుండానే ఏడుపు అట్లా ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఆ రోజు మరి దేవుడు ఆయన యొక్క గొప్పగా ఆయన యొక్క వెలుగు ఆ దర్శనము నేను చూసినప్పుడైతే చాలా ఇదైపోయినా ఆయన నగిలినప్పుడు ఆయన్ని తగిలినప్పుడు నా బాడీ నా కాన్షియస్ లో లేదు అట్లా అయిపోయింది అంటే దేవుని యొక్క దర్శనము అంత వివరంగా అంత క్లియర్ గా దేవుడు అట్లా చూపించ నాకు నాకు త్రీ డేస్ అయింది ఫోర్ డేస్ అయింది అసలు ఏడిపాగట్లేదు హృదయంలో దుఃఖం అట్లనే ఏడిపోతుంది ఏడిపోస్తుంది తర్వాత దేవుని సన్నిధిలో అడిగిన తర్వాత ఆయన మాట్లాడడం స్టార్ట్ చేసిండు అట్లా బైబిల్ ధ్యానించుకుంటా చిన్న చిన్న వాక్యలు ధ్యానించిన ఆయన ఏ టైంలోన్నా నాకు తోడై ఉన్నాడు అనే ఒక స్వర్ణ అట్లా దేవుడు బలపర్చుకుంటే తీసుకొచ్చినాడు ఆ టైంలో చెప్తున్నాను కదా ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నామంటే మనం మనుషుల ముందు నువ్వెంత మంచిగా ఉండు నువ్వు దేవుని ప్రేమ చూపించు వాళ్ళని మనం నలుగుతా నలగబడుతూనే ఉంటాం మనము ఉంటాము ఇదంతా నాకు కాబట్టి చెప్తున్నాడు నిజంగా నన్నైతే అందరూ ఇష్టం వచ్చినట్లు అన్నారు లే పోనీ నేను వదిలేసుకున్నాను నాకేం పట్టింపు లేదు ఎందుకంటే ఆ టైంలో అంత నాలెడ్జ్ లేదు ఏం లేదు కానీ ఈ రోజు తిరిగి దేవుడు ఈ వాక్యం నాకు ఇచ్చినప్పుడు వచ్చింది ఎంత గొప్ప దేవుడు మన కొడుకు నలగబడినడు శిల్వ మరణం అది కూడా ఆయనకి ఏమీ లేవు నొచ్చితే ఒక ఘోష్ దేవునికి ఆ శిల్మ మరణం పైన ఒకసారి మీరు ఊహించుకొని ఆయన పైన ముళ్ళా కిరటము ఆయన అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆ దేవునికి నువ్వు చోటు ఇవ్వాలా ఒక టైం నువ్వు స్పెండ్ చేయండి ఆయన కొరకు ఒక టైం నువ్వు తీసుకో కదా మనం అనుకుంటున్నాం ఈ లోక పనుల అలసిపోతున్నాము నేను కూడా టైం తీసుకొని చేద్దాం అనుకుంటే నిద్ర వచ్చేస్తుంది ఏదో ఒకటి వచ్చేస్తుంది తర్వాత నేను ప్రార్థన చేసుకున్నా నా కొద్దు నిద్ర తీశాను నేను ప్రార్థన చేసుకున్న దేవా అలా దేవుని మనకు ఒక వాక్యం నేర్పించాడు కదా మనం ఎప్పుడు మెలుకోగానే ఉండాలా పౌరుషం కదా నేను అదే వాక్యం రిపీట్ చేసుకున్న దేవా నువ్వు అన్నావు కదా ఎల్లప్పుడూ మెలుకువగా ఉండాలనేసి మరి నా హృదయం ఎప్పుడు మెలుకువగా ఉండాలి నా ఆత్మ ఎప్పుడు మెలుకుగా ఉండాలా నా ఆత్మ మెలుకువగా ఉండాలా విశ్వాసంలో నేను నిలకడగా ఉండాలా పౌరుషం కలగాల రోషం ప్రేమతో చేయాలి ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చి ఎప్పుడైతే ప్రార్థన నాకు నిద్ర రావట్లే దేవుని ప్రార్థనకు కేటాయించడానికి నేను గడపడానికి చూస్తున్నాను అట్లా ఎందుకంటే ఈ చివ్వ డిసెస్ల దేవునికి మనం ఎంత దగ్గర అవుతున్నామో అంత అదృష్టుడు దూరం చేయడానికి ప్రయత్నించడు అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే దేవుడు బయలుపరిచిన విషయం ఇది ఈ వాక్యం నేను చెప్పాలని చెప్పట్లేదు నాకు దేవుడు నేను ఫాస్టింగ్ ప్రైజ్ లో నాకు బయలుపరిచిన వాక్యమే చెప్తున్నాను నేను సో కీర్తనలు వన్ నాట్ బయలుపరిచిన వాక్యం కాబట్టి ఆయన మనం ప్రైజ్ చేయాలా ఆయన మనం గణపరచాలా అనేకులకు ఆయన కొరకు ఆయన మహిమ కొరకు ఆయన వెలుగు కొరకు మనం ప్రకటింపరచాల ఇది దేవుడు మనతో మాట్లాడింది కాబట్టి మనం చిన్నగా ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుందాం కళ్ళ ముంచుకుంటే అందం ప్రార్థించుకుందాం వైషుధర ప్రేమల దేవా కృపల తండ్రి దేవా యశ్యాన్ని కెక్కలను వందనాల ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవా యేసు ప్రభ ఇచ్చిన యొక్క వాక్యాన్ని బటెని ఎక్కువ వందనాల దేవా యసు ప్రభ లోకంలో ప్రభ ఎక్కడ చూసినా కానీ ప్రభా నీ నీతిని సత్యాన్ని ప్రకటించాల్సింది పోయి ప్రభా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ప్రకటించిన ప్రతి బిడ్డను క్షమించని దర్శించని మాట్లాడండి ప్రభా వాళ్ళు గ్రహించుకోవాలి ప్రభా వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో ఏ విధంగా నడుచుకుంటున్నారో వాళ్ళది వాళ్ళకి అర్థమయ్యేలాగా తండ్రి వాళ్ళతో మీరు దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తాం తండ్రి అదే రీతిగా ప్రభా నీ యొక్క ఆత్మ మా మధ్యలో ఉండాల్సిందే ప్రభా ప్రతి అనుగ్రహించని ప్రభా నీ నీతిని సత్యని మేము ప్రకటింపచ్చాలంటే ప్రభా ఇక్కడ మేము తృణీకరింపబడతాండి ప్రభా నీ రాజ్యంలో మేము ఉండగలుగుతాం తండ్రి ఎందుకంటే ప్రభా ఎప్పుడైతే మమ్మల్ని విజేజ్ చేస్తారో ప్రభా అప్పుడే నీ బిడ్డలుగా మేము తయారవుతాం ప్రభా అప్పుడు మేము అమూల్యంగా తయారవుతాము కాబట్టి ప్రభా మీరు ఇచ్చిన ప్రతి దానికి కూడా ప్రభా గా తీసుకొని దాన్ని స్వీకరించుకొని మేము ముందుకు వెళ్ళాలా ప్రభా మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండి మేము ఎక్కడ పడిపోద్దు తండీ దేవాయేసు ప్రభా మేము ప్రార్థనలు ఎక్కువ టైం స్పెండ్ చేయాలా లాగింగ్ కావాలా నీ యొక్క నీ యొక్క వాక్యానికి కానీ నీ యొక్క ప్రార్థనకే కానీ ప్రభా యొక్క కమెంట్స్ కి కానీ ప్రభా లాగింగ్ కావాలా ప్రభా ఎప్పుడైతే మేము లాగిన్ అవుతామో ప్రభా అప్పుడే నీ యొక్క గైడెన్స్ మాకు వస్తుంది తండ్రి కాబట్టి ప్రభ నీ యొక్క గైడెన్స్ లో ఉండాలంటే ప్రభా మీకు మేము లోబడి జీవించాలి తండ్రి కాబట్టి ప్రభా లోబడి జీవితం అనుగ్రహించండి నీ అందు భావభక్తి కలిగే జీవితం అనుగ్రహించండి తండ్రి మేము కరెక్ట్గా జీవించాలి ప్రభా ఎక్కడ కూడా తండ్రి చివ్వా డేసస్ ప్రభా మీరు మా కొరకు రానయ్యున్న దేవుడో ప్రభా ఏ ఆత్మ మెలుకగా ఉంటుందో ప్రభా వాళ్ళ కొరకే ప్రభావ మీరు వచ్చేది ప్రభా కాబట్టి ప్రభా ఈ లోకం ఎక్కడ చూసినాగానే ప్రభా నోవ్వ కాలంలో ఎట్లా ఉందో ప్రభా గుడు తిరగకుండా వాళ్ళు ఎట్లయితే నశించిపోయినారో తండ్రి ఇప్పుడు కూడా ఈ సిచ్యువేషన్స్ అట్లానే ఉన్నాయి ప్రభా కాబట్టి ప్రభ మేము గురి తిరగాల ప్రతి విషయంలో కూడా ప్రభా గుడు తిరగాలంటే యొక్క ప్రార్థన జీవితంలో ఉంటేనే ప్రభా మేము ఇవన్నీ గ్రహించగలుగుతాం తండ్రి ఎందుకంటే ప్రభా బయలుపరిచే దేవుడు నీవే కృపామయడం నీవే సర్వసత్య స్వరూపు నీవే ప్రభా అల్ప ఉమేగవ నీవే కాబట్టి ప్రభ సమస్త మీరే బయలుపరుచ కాబట్టి ప్రభ నీకు మేము లాగిన్ అయి ఉండాలా ప్రభా ఎప్పటికీ కూడా ప్రభా నేను స్థుతిస్తూనే ఉండాలా ఆరాధిస్తూనే ఉండాలా ప్రభా మేము ఎక్కడ కూడా పడిపోద్దుతండి దేవ ప్రతి దాంట్లో మేము గొప్ప విజయం పొందుకుంటూ రావాలా ఎందుకంటే ప్రభ మీరు ఎప్పుడో జయించిన కాబట్టి ప్రభ నీ యొక్క విజయం మాకు అనుగ్రహించి కాబట్టి ప్రభ మేము కూడా విజయం పొందుతామని ప్రభా మాకు నమ్మకం ఉంది తండి కాబట్టి ప్రభ మీ యొక్క ప్రేమలు ఎల్లప్పుడూ మాలో వెలుగుతూనే ఉండాల ప్రభా ఎవరిలో కూడా ప్రభా నీ యొక్క ప్రేమ చలరణానికి ఇబ్బంది తండి ప్రతి బిడ యొక్క ప్రేమ ఎవ్రీడే పొందుకుంటూనే ఉండాలా ప్రభా నూతనంగా పొందుకుంటూనే ఉండాలా అనేకులకు నీతి సత్యను ప్రకటింపచ్చాలా మేము వెలిగింపబడాలా ప్రభా మా కూడా ప్రభాని యొక్క వాక్యాలు మేము ఎప్పుడు చేదుకుంటూనే ఉండాలి ప్రభని యొక్క వాక్యాన్ని మా వృద్ధంలో ఉండాలా తండ్రి ఎవ్రీడే కూడా ప్రభా ఫ్లో అవుతూనే ఉండాలా ప్రభ అనేకులకు పంచి పెట్టాలా ప్రభాని యొక్క వాక్యాన్ని అట్లా మేము తయారు కావాలా ప్రభ మాకు సహాయపడం అని ప్రార్థిస్తున్నాం తండీ యొక్క పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మాకు నడిపింపు దయచేయమంటున్నాం ప్రభా సహాయపడం అని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయసు ప్రభ మరి ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి రాణి బిడ్డలు ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభా వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభావ వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి ఆశించేత నింపండి వాళ్ళ సేవ చేతాన్ని ఫలిభరితని ప్రతి ఇంట్లో కూడా ప్రభా శాంతి సమాధానం ఐక్యత చేత నీ యొక్క దీవితల్ని కాపుదలగా దయచిన ప్రభా మరి నీ యొక్క రాకడికి ప్రతి బిడ్డని అదే రీతిగా తండ్రి మా ప్రాణంలో శరీరంలో మా ఆత్మలో ప్రభా నీచతగా అపగిస్తుండీ నీ యొక్క రాకడికి మందరిని సిద్ధపరుచుకోమని యేసు క్రీస్తు నామంలో amen praise the sister thank you sister manavs brother me raashirvada venda we brother sir oy visena padthunda nilbistund brother mara prabhu yesu prabhu ki pa gyan yesu prarthana entha mandi unnaru kpm brother sister mara duty lo వాళ్ళ స్వీలో ఫ్యామిలీలో అందరికి దీవునికిర్పా అందరితో ఉండరు కాకర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ లాడ్ అందరికి ప్రైస్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లాడ్